అర్థమైందండి ఎలా ఇప్పుడు మనం తీపి బాగా తింటూ తింటూ పోతే మధ్యలో పచ్చిమిరపకాయ మిరపకాయ మధ్యనో కావాలనిపిస్తుంది అందుకని తప్పదు అవన్నీ మనం చూసుకుందాం అయ్యా నేను ఎక్కడున్నానంటే వినటం గురించి మాట్లాడటం అనేటువంటిది వినే సామర్థ్యం మీద వినే లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది कल आभा कल को कुरे भगवंत नीडम इवेवले निद्रो पक्ने वस्तु पड़ते बांबू पेलत सड़न ऐसी मूसक पड़क सारे कुदर अंक आग्रत आलोचक कन रेप नोट स्थित मूसकनी ఎప్పుడో నిద్రపోతూ మీరు కురకబెడుతూ ఆ అని చెప్పి నోరు తెరుచుకుంటారే అది మీ ఇష్టం గానీ సహజమైన స్థితి ఏమిటి నోటికి క్లోజ్డ్ లిప్స్ ఓపెన్ లిప్స్ కాదు అంటే తింటున్నప్పుడు నోరు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి నోరు తెరు అనాలోచితంగా నోరు తెరవద్దు శలకు మూత ప్రసక్తి లేదు ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుంది జాగ్రత్త प्रकृति मन की कम्यूनक अभी मन आलोचन प्रभावितक्वे मनक मन कोई वेगाली तप लेदि मिम्मल अवकाश पद निषा विनिगंट सी ప్రపోర్షన్స్ అంటే ఎక్కువ ఆలోచిస్తే అంతకన్నా కొంచెం అటు ఇటుగా వింటే అప్పుడు మీరు మాట్లాడే సామర్థ్యంలో ఆ నిష్ఠ ఆ పరిశ్రమ ఆ నాణ్యత కలబడుతుంది వినండి ఆలోచించండి ఆ తర్వాత మాట్లాడండి ఇది అందులో రహస్యం అండి అసలు కమ్యూనికేషన్ యొక్క లక్ష్యం ఏమిటి అని అన్నట్లయితే ఒక వ్యక్తికి చెప్పి పని గాని లేక ఒక విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవటం గాని ఒక మనిషికి నచ్చ చెప్పి ఇలా చేయి అలా చేయి అని చెప్పి చేయించుకోవటం గాని మనకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వటం గాని లేక ఇతరుల నుంచి స్వీకరించటం గానీ అవుతుంది ఇవి కాకుండా ఇంకొకటి అద్భుతమైనటువంటిది ఏంటంటే టు చేంజ్ బిహేవియర్ అంటే ప్రవర్తనలో మార్పు ప్రవర్తనలో మార్పు ఎంత కష్టమైనటువంటి విషయం అంటే మనకు తెలుగులో ఒక సాగుతుంది మొక్కై వంగనిది మానవి వంగుతుందా అని ముప్పై ఏళ్లు ముప్పై ఐదేళ్లు ఒక పద్దతి ప్రకారం ఆలోచించటం ఒక పద్దతి ప్రకారం ప్రవర్తించడం అలవాటు అయిపోయినటువంటి మీకు ఇందాక నేను మాట చెప్పా ఏమని ఆలోచించి మాట్లాడాలని తెలుసుగాని మనం అనాలోచితంగా మాట్లాడేస్తూ ఉంటాము ఆ తర్వాత ఐఎం సారీ ఐఎం సారీ అని చెప్తామని చెప్పని అన్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్లి ఏదో అన్నారు మీరేదో అనేశారు వెంటనే నేను గుర్తొస్తాను నేను అదేమిటి ఆయన ఆలోచించి మాట్లాడమన్నాడు కదా మనం ఇలా మాట్లాడేశామేమిటి వర్తి అంటే ఏమిటి వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకురావటం అనేటువంటిది అంత సులభముగా సాధ్యపడదులెమ్ము కష్టము ని చె చెప్పేవాళ్లు చెప్తూ ప్రయత్నం చేయాలి విన్నవాళ్లు అంత తేలిగ్గా సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకుని ప్రయత్నం చేసి వాళ్లు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప నిర్లక్ష్యంగా ఉండటానికి కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఇందాక నేను చెప్పినట్లు పదాలకున్నటువంటి అర్థాలు మన మస్తిష్కాలలో ఉన్నాయి పదాలలో లేవు ఉదాహరణకు మొదటి నుంచి నేను గనక దీనిని నీలము అని గనక అన్నట్లయితే ఈ రంగుని అందరూ నీలమనే పిలిచుండేవాళ్లు కాంతిని నేను శబ్దం అని గనక అనున్నట్టయితే మొదటి నుంచి శబ్దమని అనేవాళ్ళు ఒక అర్థం ఎక్కడుంది పదానికి మనం అందరం కలిసి నిర్ణయించుకున్నటువంటి అర్థమే నిఘంటువులో ఏర్పడింది ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ ఈ పదానికి ఇది అర్థం అని చెప్పని చెప్తున్నారు అందుకని మనం ఓహో ఇది అర్థము అని మనం అనుకుంటున్నాం తెలియకపోతే నిఘంటు చూస్తున్నాం డిక్షనరీ చూస్తున్నాం మనకు తెలుస్తోంది అంతే తప్ప ఎవరు చెప్పారు ఈ పదానికి అర్థమని మనమేగా అంటే మీరు నేను కాదు పూర్వీకులు వందల ఏళ్ల క్రితం వేల ఏళ్ల క్రితం సాహిత్యాన్ని మదనం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పారు కమ్యూనికేషన్ సందర్భంగా మనం ఐ కాంటాక్ట్ అనేటువంటిది ఇందాక నేను ఇందాక ఇక్కడ కూర్చున్న మిత్రులతో నేను ఆయన ఐపీఎస్ ఇట్లా అన్నా సమాధానం కళ్లతో చెప్పాను మీరు ఇలా అన్నారు అన్నా అన్నా మీకు అర్థమవుతోందా మెడవూపుతూ తల ఊపుతూ చెయ్యి ఊపుతూ కళ్లతో పెదాలతో పెదవి విరుపుతో మోతి విరుపుతో ఎన్ని రకాలుగానూ నేను ఇన్ఫర్మేషన్ నివ్వగలుగుతాను ముఖ్యంగా సర్వేంద్రాం నయనం ప్రధానం అన్నట్టు కళ్లు చాలా పవర్ఫుల్ అండి ఈ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనం స్వీకరించేటువంటి విషయాలలో దాదాపు ఎనబై ఎనబై ఐదు ద్వారా గ్రహిస్తాం ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వింటన్ ద్వారా గ్రహిస్తాం ఈ రెండూ కలిసి నైన్టీ నైన్టీ టూ పర్సెంట్ అయితే స్పర్శ ద్వారా వాసన ద్వారా నాలిక ద్వారా గ్రహించేది మిగిలినటువంటి తక్కువ మొత్తం అని చెప్పని మనం గ్రహించాలి అందుకని కళ్లతో మనం కనులు ఊసులు చెబుతాయంటారు చూడండి ఇప్పుడు మామూలుగా మనం సినిమాలలో చూస్తుంటాం ప్రేమించే ప్రేమికులు వాళ్ళు కళ్ళతోనే మాట్లాడేసుకుంటారు కళ్ళతోనే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలిసిపోతూ ఉంటాయి ఒక వ్యక్తి మన వైపు ఇష్టంగా చూస్తున్నాడా దుర్మార్గంగా చూస్తున్నాడా ఎలా చూస్తున్నాడా లేదా ఆ చూపులోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది అందుకని కళ్ళు భాష ఏది కళ్ల భాష కళ్ల భాష అని ఎందుకంటున్నాను ఇంటర్నేషనల్ గా కూడా ఈ కళ్ళు ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి ఎదుటి వ్యక్తి మనస్సులో మన గురించి సో అందుకని కాదు చాలా జాగ్రత్తగా అయి కాంటాక్ట్ చేయాలి రెండోది ఏమిటంటే యాక్టివ్ లిసనింగ్ వినటం నిజానికి చెవులకు చెవిరెప్పాలంటూ లేవు కాబట్టి వినటం అనేటువంటిది దాదాపు ఎలా అయితే శ్వాస తీర్చుకుని వదిలిపెడుతున్నామో అసంకల్పితంగా జరిగేటువంటి చర్య వినటం అనేది అసంకల్పితంగా జరిగే చర్య కానీ యాక్టివ్ రీజనింగ్ ఏమిటి ఇప్పుడు దానికి మీరు ప్రశ్న అడగండి సార్ ఆలోచిస్తున్నారు కాబట్టి అడిగే నేను ఇబ్బంది పెట్టినట్టు కాదు అన్న ప్రశ్న అడగండి ఏదో ఒకటి అడగండి ఇప్పుడు ఆయన మామూలు చాలా సాధారణమైన ప్రశ్న బోన్ చేశారా అని చెప్పని అవునా మూడు పావులు పోం చేసామని అడుగుతావంటే ఆయన అని అడవచ్చు నేను ఏమన్నా అడగొచ్చు అది వేరే ఇష్టం కష్టమైన ప్రశ్న ఏదైనా వదిలిపెట్టేద్దాం ఇప్పుడు నేను ఏదో ఇంకా కొంచెం ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను అనుకోండి నీలో చెప్పండి అలానా ఓహో ఇది యాక్టివ్ రిజన్ చెప్పు మీకు అర్థమవుతుందండి అనేది ఎదుట వ్యక్తికి నీవు వినటానికి నీ సంసిద్ధతను ఆసక్తిని ప్రదర్శిస్తున్న తీరును బట్టి ఎదుటి వాటి ప్రతిస్పందన ఉంటుంది నేను ఒక కాయుధం తీసుకుని సార్ నాకేదో చిరునామా తెలీదు సార్ ఎట్లా వెళ్లాలండి అని అడిగా ఇలా చూసి అనొచ్చు లేకపోతే తెలీదండి అనొచ్చు ఆ తెలిసిన నా టైం వేస్ట్ చేసుకుని చెప్తానే నీకు చెప్పను తెలీదు మీరు ఏమన్నా సమాధానం చెబుతారని చెప్పి అదేనండి సరే ఇప్పుడు ఇలా నేరుగా వెళ్ళండి మీరు ఎంత దూరం అండి అని అడిగారు వెళ్ళండి అని అంటే మీకు అర్థమవుతుందని చెప్పేది అక్కడ హోటల్ వస్తుందండి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి అవునా ఒక రెండు షాప్స్ దాటిన తర్వాత ఒక చిన్న సందులాంటిది వస్తుందండి అక్కడ బోర్డు ఉంటుందండి అక్కడికి వెళ్ళాక అక్కడ అడగండి మళ్లీ చెప్తారు మీకు అయిపోయింది యాక్టివ్ లిజనింగ్ అంటే ఇప్పుడు మీరు అనొచ్చు సార్ ఇలాంటివన్నీ మాకెందుకు చెప్తున్నారండి మేము చేస్తున్నటువంటి పనిలో ఉండకపోయి నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాను కేవలం మనం అన్నదానం సమయంలో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే నేను మాట్లాడుతాను రా అక్కడేదో సాకు బేకు గురించి దా అని నేను మీకు అర్థమైంది కదా అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మూడవది ఏమిటంటే అప్రాప్రియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈ ముఖంలో ఉన్నటువంటి కండరాలు అనేక భావాలను ప్రతిబింబిస్తాయండి ఇప్పుడు ఉదాహరణకు మీరు వడ్డిస్తున్నారు వడ్డిస్తున్నప్పుడు వాడు కొంచెం పెట్టమన్నాడు కొంచెం పెట్టారు పెట్టమన్నప్పుడు చూశారు అనుకోండి మీకు అర్థమైపోయిందా ఎప్రాప్రియేట్ సందర్భోచితమైన ఔచిత్యంతో కూడుకున్నటువంటి ముఖ కవలికలతో భావభావాలను ప్రకటించటం అనేటువంటిది ఎప్రాప్రియేట్ హెడ్ నాట్స్ హెడ్ అంటే తల నాట్స్ అంటే తల ఊపటం ఈ తల ఊపటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి కొందరు ఇలా అంటే రమ్మనం అని అర్థం వద్దు అంటే ఎలా అంటాం మనం ఇలా అంటాం కదా ఉదాహరణకు ఏ భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఇలా అంటే పొమ్మనమని మీకు అర్థమైందా ఇలా అంటే కావాలని ఇలా అంటే ఇంకా కావాలని అంటే వద్దని ఏదో అర్థం ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది మన గతి మీకు అర్థమైందని చెప్పేది అందుకే నేను అర్థం అనేది పదంలో లేదు మన మనస్సులో మస్తిష్కంలో ఉంది అని చెప్పాను అలానే ప్రవర్తన కూడా భాషకు ఎలా అర్థం ఉందో అలా ప్రవర్తనకు కూడా అవునా ఒక చిన్న విషయం చెప్తా ఇలా రా అంటా అనుకోండి అర్థమైందా నేను ఇలా రా అన్నా అనుకోండి మీకేమర్థం అవుతుంది ఇలా రాట్ట అంటాడేమిటినా ఇలా రాన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్పేది అది బాడీ లాంగ్వేజ్ గురించి స్వీట్ షార్ట్ బాడీ లాంగ్వేజ్ లో సైకి మాత్రం గమనిస్తాడు శబ్దాన్ని తక్కువ కనబడుతోందిగా ఇప్పుడు ఉదాహరణకి రాయికరికి అన్నా చెయ్యతింది కనబడుతుంది మీకు ముందు రాయికరికి వినబడతాల్లా కన్ను కన్ను మోర్ పవర్ఫుల్ అని చెప్పారు చెవుల కన్ను మోర్ పవర్ఫుల్ అని చెప్పారు స్వీట్ షార్ట్ టు ది పాయింట్ చెప్పవలసినటువంటి అంశాన్ని మర్యాదగా చెప్పండి డిప్లొమాటిక్ గా చెప్పండి మనసుకు హత్తుకునేటట్టు చెప్పండి మనిషి మనసును ప్రభావం పరిచేటట్టు చెప్పండి ఆలోచించి చెప్పండి సంక్షిప్తంగా చెప్పండి చెప్పవలసినంత మేరకే చెప్పండి అనవసరంగా ఎక్కువ చెప్పమాటండి ఇప్పుడు ఉదాహరణకి ఆయన అడ్రస్ గురించి చెప్పాను నేను వెళ్లి ఇట్నుంచి వెళ్లాక రెండో టర్నింగ్ లో హోటల్ ఉందండి అక్కడ హోటల్ మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంటుందండి వాడు అడ్రస్ అడుగుతున్నాను నేను మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంటుందో పెసరొట్టు బ్రహ్మాండంగా ఉంటుందో అడిగాడు అక్కడ కాఫీ తాకుండా ముందుకే ఎందుకు అక్కడ ఇడ్లీ కాల పొడసి ఇస్తాడు ఎందుకు అది పాయింట్ కాదు అది తర్వాత కమ్యూనికేషన్ డోంట్స్ అంటే వద్దు మరి చేయవలసిన చెప్పినప్పుడు చేయకూడదు కూడా చెప్పాలి నాట్ టూ ఫాస్ట్ నాట్ టూ స్లో మరీ వేగంగా వద్దు మరి నిదానంగా వద్దు ఎదుట వ్యక్తి యొక్క వయస్సును తెలివిని సందర్భాన్ని బట్టి ఆ తగిన వేగంతో నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అండి ఆయనది ఒక ప్రాంతం ఏ ప్రాంతం అయితే ఇంటి ప్రాంతం గురించి కాదు ఆయన చాలా వేగంగా మాట్లాడేవాడు ఎంత వేగంగా మాట్లాడేవాడంటే ఆపి నాయన ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది అని అడగాల్సి వచ్చేదన్నమాట నీకు చిన్న శాంపుల్ చూపిస్తాను గురువారం కదండి సోమవారం వెళ్ళిపోతామండి రాత్రి పరిశ్రమ కూడా పొద్దున్న వెళ్ళిపోతామండి సోమవారం మామూలుంది అర్థమైందా ఇవాళ గురువారం కదండి శనివారం నాడు వెళ్ళిపోతామండి ఆదివారం పొద్దున్న చేరుతామండి సోమవారం పొద్దున్న మామూలుగా డ్యూటీ ఉంది కదండి ఇది అసలు ఆయన చెప్పదలుచుకుంది నన్ను గురకెక్కిందా కొందరు మరి సాగు తీసి చెప్తారు ఇవాళ గురువారం అండి గురువారం కదండీ మరండి శనివారం వస్తుంది కదండి శనివారం సాయంత్రం బయలుదేరతాం కదండి మరి ఆదివారం చేరుతామండి ఆదివారం చేరుతామండి రెస్ట్ చేసుకుంటామండి సోమవారం పొద్దునండి డ్యూటీ ఉంటుందండి ఏందుకు ఇంతసేపు ఇంత నిదానంగా సాగదీసి చెప్పడం ఎందుకు సందర్భానికి ప్రకారం అయ్యా ఇవాళ గురువారం అండి ఐదు రోజులు ప్రోగ్రాము శుక్రవారం అయిపోతుంది శనివారం బంధువులు వాళ్లు వీళ్లు ఉన్నారు పుల్లారెడ్డి స్వీట్స్ కాస్త కొనుక్కుని మేమేదో వెళ్ళిపోతే ఆదివారం చేరుకుంటాం సోమవారం అది డ్యూటీ ఉంటుంది ఎవరికి ఎంత విపులంగా చెప్పాలి ఒక చిన్న పాత కార్టూన్ ఒకటి ఉంది ఈ పిల్లలతో ఎలా మాట్లాడతారండి కదా మాట్లాడతారు ఓ పెద్ద మనిషి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాట మూడున్నర నాలుగు ఏళ్ల కుర్రాడొకడు ఆడు మెట్లవి దగ్గర కూర్చున్నాడు దగ్గరికి వెళ్లి చాలా నెమ్మదిగా నిదానంగా ప్రేమతో ఏమంట అడిగాట అంటే బాబు మీ తాతగాలు ఉన్న అన్నట్ట పిల్లలతో మాట్లాడినట్టు వాడు ఇన్నేళ్లు వచ్చాయి మాటలు రాలా అన్నట్టేళ్లు వచ్చాయి నీకు మాటలు రాలా ఇంకా సరిగ్గా అన్న పాపం వీడువాడు పిల్లవాడు కదా అనే అభిప్రాయంతో గారామం చేసినట్టు దగ్గరికి ఏమ్మా మీ తాతగాలు ఉన్నాలా అంట నీకు మాట రాలేదా వాడు అడుగుగా సరే అలా ఉండకూడదు అని చెప్పని చెప్పటం అవాయిడ్ టెక్నికల్స్ సాంకేతిక పరమైనటువంటి మీకు తెలిసిన విజ్ఞానాన్ని వాడిపై ఇంప్రెస్ చేయటానికి ఎక్స్ప్రెస్ చేయవద్దు మామూలుగా మనుషులకు తగ్గట్టు సందర్భానికి తగ్గట్టు మాట్లాడు డోంట్ స్వాలో వర్డ్స్ కొందరు మాటలు మింగేస్తారండి అంటే మొత్తం వాక్యంలో ఆఖరి భాగాలు వాళ్ళకు ఆకలిసి మింగేస్తూ ఉంటారు పూర్తిగా చెప్పరు స్పష్టంగా ఉండదు వాళ్ళ వాక్యం థ్యాంక్ అండి వాళ్ళ వాక్య నిర్మాణం వాళ్ళు వాళ్ళ వాక్య నిర్మాణం వాక్యం చివర మింగేస్తూ ఉంటారు ఉదాహరణకి నేను చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించు ఏమిటది నేను చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను మీరు గమనించాలి అనే స్పష్టత ఉండాలి అలా లేకుండా నేను చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించు ఇలా మింగేస్తూ ఉంటారు కొందరు వాక్య మధ్యలో మింగేస్తూ ఉంటారు అది మంచి లక్షణం కాదు అని చెప్పని చెప్తారు ఫీడ్ బ్యాక్ అనేటువంటిది ఇంగ్లీష్ లో ఒక పదం ఈ ఫీడ్ బ్యాక్ మనం చెప్పుకోవాల్సిన అర్థం ఏమిటంటే ఎదుట వారి యొక్క ప్రతిస్పందన అభిప్రాయాన్ని సేకరించుకోవటానికి ఫీడ్ బ్యాక్ అని చెప్పని అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఉపన్యాసం అయిపోయిందని అనుకుందాం నాయన మీకు నచ్చిందా బాగుందా అని నేను అడిగి తెలుసుకోవాలి తెలుసుకుంటే భవిష్యత్తులో నేను ఎప్పుడన్నా మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలి ఇంకా కొంచెం హాస్యం గలపాలా ఏదో సినిమాల గురించి చెప్పాలా సీరియస్గా చెప్పాలా ఆధ్యాత్మికత కలపాలా వీళ్లను ఇంకొంచెం నలుగురిని పేర్లు అడగాల వాళ్ల చేత మాట్లాడింపజేయాలా అని ఇలాంటివన్నీ నాకు తెలిసొస్తాయి దేనివల్ల మీ అభిప్రాయాన్ని నేను స్వీకరించినందువల్ల తెలిసి ఏ అభిప్రాయం స్వీకరించానని చెప్పని అనుకోండి నేను ఎలా బాగుపడతాను నా ఉపన్యాసం ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవడానికి అవకాశం లేదు ఇంకొన్ని డోంట్ సేవ్ ఇట్ అంటే డునాట్ ఇన్స్టెంట్లీ రియాక్ట్ అండ్ మటర్ సంథింగ్ ఇన్ యాంగర్ కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడూ సమాధానం చెప్పకండి కోపం తగ్గిన తర్వాత సమాధానం చెప్పండి మనవాళ్లు చాలా మన చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో కొన్ని కోపంగా వస్తే ఇరవై దాకా లెక్క పెట్టు అనేవాళ్లు ఇరవై దాకా తగ్గకపోతే ఇంకో ఇరవై లెక్క పెట్టానేవాళ్ళు అంతే తప్ప ఇరవై తర్వాత డాయి తీసి వాళ్ళు అయితే నేమని చెప్పేవాళ్ళు కాదు నీకు అర్థమైంది కదా ఆ ఇరవై దాకా కౌంట్ చేయమనేందుకు నీకు నంబర్ లో వచ్చి తెలుసుకోవడానికి ఈ ఇరవై దాకా నువ్వు లెక్క వల్ల నీలో ఇంకొంచెం సహృదయము సంస్కారము వెలుగెత్తి నీవు నీ యొక్క చర్య ఎదుటి నుంచి వచ్చే ప్రతిచర్య ప్రతిస్పందన గురించి అవగాహన చేసుకుని నువ్వు ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉన్నందుకు ఇరవై దాకా లెక్క పెట్టమన్నారు ఇరవై దాకా కోపం దగ్గలేస్తారు ఇంకో లెక్కెట్టు ఇంకో లెక్కబెట్టు కానీ కోపంలో ఎప్పుడు చిన్న రహస్యం మీకు చెప్తానండి ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యొద్దు వసమ మహారాజు గారు కైకేయికి ఆనందంగా ఉన్నప్పుడు కోరుకో రెండు వారాలన్నాడు మనకు రామాయణం దక్కింది ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యొద్దు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పొద్దు ఇప్పుడు మీ రెండు ప్రశ్నలు మీకు అర్థమైందా మరి ఎప్పుడు ఏం చేయమంటారు సార్ అందుకే ఆలోచించి మాట్లాడమన్నా నేనేం చెప్పాను నేను ఆలోచించి మాట్లాడమన్నాను అంతే కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పొద్దు విషయాన్ని గమనించండి డు నాట్ స్పీక్ ఇన్ అన్ ఇన్ఆడిబుల్ మేనర్ అంటే వినపడనట్లు ఏదో రహస్యం చెప్తూ ఉన్నప్పుడు అది వేరే విషయం ఈ ఈయనకు వినపడకుండా ఇంత ఏదో చెప్పాలి అని అన్నా వాళ్లకు వినబడకుండా చెప్పాలి అర్థం ఉంది అంతే తప్ప పది మందితో మాట్లాడుతున్నప్పుడు వినబడనట్టు మాట్లాడొద్దు అంటే నలుగురితో మాట్లాడుతున్నప్పుడు నలుగురికే వినబడాలి నలభై మందికి వినపడకూడదు నలభై మందితో మాట్లాడుతున్నప్పుడు ముందున్న నలుగురికే వినబడేటట్టు అంత మంద్రస్థాయిలో చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పని అర్థమంది డూ నాట్ ఎస్ దిబడి అండర్స్టాండ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు వాళ్ళకు ఆ సామర్థ్యం ఉంది అనేటువంటి పొగరుబాటు తత్వం పొగరుబోతు తత్వం నీకొద్దు డూ నాట్ గ్లాన్స్ ఎవే వైఎస్ంగ్ వింటూ ఉన్నప్పుడు పక్క చూపులు వద్దు యాజ్ ఇట్ మై డిస్ట్రాక్ట్ ది స్పీకర్ అదేమిటో మనకు అన్నమయ్య కీర్తన ఒకటి ఉన్నట్టుంది అన్నమయ్య కీర్తన ఒకటింది గుర్తు రావటం దా పక్క చూపులు చూస్తున్నావా స్వామి అని చెప్పని ఉంటుందండి మీకు ఎవరికైనా గుర్తుందా శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు ఎందుకు భూదేవి కోపం వస్తుంది కాబట్టి పాయింట్ అర్థం అయిందా మీకు ఇద్దరు దేవేరున్న కారణం చేత ఒకరి ఒప్పు ఆసక్తితో ఘటశాల సాంగేనండి ఒకరి వైపు ఆసక్తితో కనుక చూస్తూ ఉంటే మరొకరికి వేరే అభిప్రాయం కలిగే ప్రభావం ఉంది కాబట్టి నాయనా అటు ఇటు చూడకు నేరుగా మా దిక్కు చూడతాను లేని వీడు అది వేరే విషయం ఎందుకు చెప్తున్నా నేను వింటూ ఉన్నప్పుడు గనక మీరు ఏదో నన్ను అడుగుతున్నారు మాట్లాడుతున్నారు వింటూ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుండే కూర్చుని మీ గడియారం బాగుందండి ఈ పుస్తకంలో మంచి క్వాలిటీ పుస్తకం కొన్నారండి మీరు చెప్పండి చెప్పండి చెప్పండి వింటున్నారు వింటున్నాను అర్థమైపోయింది అతనికి నేను అతను మాట్లాడుతున్న విషయాన్ని ఆసక్తితో వినటం లేదు అని చెప్పని డూనాట్ జంప్ టు ది కన్క్లూషన్ దట్ యు హండర్స్టూడ్ ఎవ్రీథింగ్ సాధారణంగా మనకు అందరికీ తెలివితేటలు ఇచ్చాడు దేవుడు మనం ఒక్కసారి కొంచెం తొందరపాటుతో నువ్వు చెప్పబోయేది కూడా నాకు తెలుసు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తాం అది తొందరపాటవుతుంది పూర్తిగా విను విన్న తర్వాత నువ్వు ఒక అవగాహనకి రాయని చెప్పింది ఇంతే కదా అని చెప్పని అనుమానం ఉంటే చెక్ చేసుకో అంతే తప్ప చెప్పాక నాకెందుకు నేను అర్థమైపోయింది నేను చెప్తున్నావు నువ్వు అనేటువంటి విసుగును మాత్రం ప్రదర్శించవద్దు అని చెప్పని అన్నారండి సమాన హోదా కలిగినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు అన్నిదా భావించకపోతే మీ పైవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మీరు పాటించవలసిన పద్దతులు సమాన హోదా ఉన్నటువంటి వాళ్లతో అట్టవలసిన పద్దతులు మీ కింద రిపోర్టు చేసే మీ అసిస్టెంట్స్ సవార్డినేట్స్ ఉంటారే వాళ్లతో మాట్లాడవలసినటువంటి పద్దతులు ఇతరత్ర కస్టమర్స్ అనండి భక్తులు ఇతరులనండి సమాజంలో వాళ్లతో మాట్లాడవలసినటువంటి సందర్భాలు మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి అని చెప్పని గివ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ అప్రీసియేషన్ మీరేం పనిచేస్తారు సార్ ఒక నిమిషం మీరేం పనిచేస్తారు సార్ మీరు సర్వర్ మీరు సర్వరు మీరు సూపర్వైజర్ ఇప్పుడు ఉదాహరణకి మీరు వేరే ఎగ్జాంపుల్ కోసం వాడుకుంటున్నా వీళ్ళు ముగ్గురు సర్వ్ చేస్తారండి ఏమండి ఈయన సూపర్వైజర్ అండి దీనివల్ల ఏమవుతోంది వీళ్ళు గనక ఆలస్యం చేస్తే ఏమిటో ఆలస్యం చేస్తున్నాం అని అడిగే హక్కు ఇనకుంది ఆలస్యం చేస్తే ఈయనకి అడిగే హక్కు ఉందా మీకు అర్థమైందా నంబర్ టూ ఆ ట్రాలీ మనం తీసుకెళ్తున్నాం రెండు వర్షాల మధ్య ఒకవైపు ఆయన ఉన్నారు ఒకవైపు ఈయన ఉన్నారు ఆయన వెనక్కి వెళ్తున్నాడు అది ముందుకొస్తున్నప్పుడు ఇట్లా వెనక్కి వెళ్ళి ఇట్లా వడ్డిస్తున్నాడు ఆయన ముందు చూపుతూ వస్తున్నాడు ఆనెస్ట్ గా మనకి ఇచ్చిన కాళ్లు ముందు నడవటానికి ఉపయోగించబడ్డేందుకు సృష్టించబడ్డాయి తప్ప వెనకాళ్ళు వెళ్ళటానికి అంత తేలిగ్గా సృష్టించబడినటువంటివి కావు నిదానంగా నడవచ్చు మనం నడవలేవని కాదు కానీ ముందు వెళ్లినంత ఇదిగా వెనక్కి మన బాడీ అంత చక్కగా కోఆపరేట్ చేయదు పొరపాటు అక్కడ నీళ్లున్నాయి ఏదో ఒకటైంది నేను చూశాను కొంచెం నిదానిస్తున్నా ఏంటి నిదానిస్తున్నావు సరిగా చేయటం లేదు ఆలోచన వల్ల గమనించటం వల్ల అదే నిదానంగా వచ్చి ఎందుకే నిధరిస్తున్నా ఏమైంది అది మనసుంటే మార్గం ఉంటుంది అని మన చెప్పడానికి ప్రధమైనటువంటి కారణం అదండి ఆలోచించు ప్రతిస్పందించు అని చెప్పని డోంట్ క్రిటిసైజ్ డోంట్ కండెమ్ ఆర్ కంప్లైంట్ బట్ బి పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ ఎప్పుడంతేనా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను అంతే నువ్వు బాగుపడవు నేనున్న షిఫ్ట్ లో నువ్వు ఉండకుండా సాయంత్రం షిఫ్ట్ లో పెట్టించేస్తాను నిన్ను అదేంటి ఏమన్నా ఉంటే చెప్పు ఇలా కాదని చెప్పు చూడ మూడు నెలలు అయిందీ ఎంత చక్కగా పనిచేస్తున్నాడో మూడేళ్ళ నుంచి ఏస్తున్నది ఈ పోలికల వద్దు పబ్లిక్ గా క్రిటిసైజ్ చేయొద్దు చెప్పదలుచుకుంటే ప్రైవేటుగా పిలిచి చూడు ఆయన మిగిలిన వాళ్ళందరూ పది మంది ఉన్నారు మన వాళ్లు ఆ పది మందిలో కూడా నువ్వే కొంచెం ఎందుకు నిదానంగా ఉన్నావు నువ్వే ఆలోచించి అర్థం చేసుకో అని చెప్పు చెప్పే అధికారం ఉంది చెప్పే అవకాశం ఉంది కాని దుర్మాగ్రహంతో మాత్రం అలా చెప్పొద్దు అని చెప్పని చెప్పడం కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం అనుకుంటామంటే మనం చక్కగా కనుక మాట్లాడగలిగితే మన మీద మన నమ్మకం పెరుగుతుందండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనకు ఇతరులు మనల్ని గౌరవిస్తారు మనం స్నేహితుల్ని చేసుకోగలుగుతాం మనకు ఈ సామర్థ్యం అనేటువంటి ఇతరులకు తెలియపరిచేలా మన వాక్ ఉంటుంది డెవలప్స్ డిస్టింగ్ పర్సనాలిటీ ఒక చక్కని వ్యక్తిత్వం ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చానండి అక్కడ మీరందరూ అక్కడ రెడీగా ఉన్నారు నాకు సర్వింగ్ చేసే వాళ్ళెవరో సూపర్వైజర్ ఎవరో నాకు ఎలా తెలియాలండి అదొక పాయింట్ రెండోది ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ అక్కడ రెడీగా ఉన్నారండి ఒడ్డించడానికి నేను కొంచెం వెనక్కిక్కడ నిల్చున్నానండి ఎగ్జాంపుల్ చెప్తున్నా వరకే మొదలెట్టండి అన్నా మొదలెట్టండి అన్న మాట మీరు అనరు మీకు అర్థమవుతుందా సూపర్వైజర్ అంటాడు ఆ మొదలెట్టండి ఇది ఒక వరుస నిండేదో ఇక్కడెవరో వచ్చి కూర్చుంటారు అమ్మా ఇక్కడ కూర్చున్న తర్వాతనే ఇక్కడ కూర్చోండి మీరన్నారు ఆయన అంటారు మీకు అర్థమైపోయిందా అంటే ఎదుట వాళ్లకు కూడా గమనించేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు నీ యొక్క రోల్ నీ యొక్క పాత్ర ఏమిటో నీ యొక్క పద్దతి ఏమిటో అర్థం చేసుకుంటారని చెప్పండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే మనిషి కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఉంటాడు కాబట్టి అన్యమనస్కతతో ఉంటాడు కాబట్టి ఒక డెబ్బై సందర్భాలలో మనం చెప్పింది వినమట వింతే సరిగ్గా అర్థం చేసుకోమట లేక దానికి వేరే ఏదో అర్థం ఆపాదిస్తామట లేక దాన్ని తప్పని అనుకుంటామట లేక దాని పట్టించుకునే పట్టించుకోవట ఇది సైన్స్ అమెరికాలో స్టడీ చేసి నిరూపించినటువంటి విషయం నేను ఇందాక అందుకే ఓ మాట మీరు గుర్తుందో లేదు మీరు గనక సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు గనక ఇంతటి కాన్సన్ట్రేషన్ కనుక మీకు ఉండున్నట్టయితే ఏమో ఉండేది అని అడిగాడు నవ్వుకున్నారు మీకు అర్థం కదా అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పవలసిన పాయింట్ ఇది ఒరే మేము మీ వయసులో ఉన్నప్పుడు మేము ఈ జాగ్రత్తలు తెలియక మేము ఇలా అయ్యానరా ఇప్పుడన్నా మీరు మనసు పట్టి చదవండి ఆ సినిమాలు తగ్గించుకోండి టీవీ తగ్గించుకోండి స్నేహాలు తగ్గించుకోండి పొరపాటు చేయమాకండి చక్కగా సమయం విలువ జీవితం విలువ తెలుసుకుని మీరు జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేయండి ఏ జన్మ పుణ్యమో భగవంతుడు ఇక్కడ మనల్ని ఈ జిల్లాలో గుర్తించాడు ఈ ఊళ్ళో గుర్తించాడు ఈ ఉద్యోగం ఇచ్చాడు ఈ పది మంది మేము మేము సంపాదనతో మేము చేస్తున్నటువంటి అన్నదానం కాదు ఇది అవునా చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాం డబ్బు తీసుకుంటున్నా ప్రేమతో చేస్తున్నాం ప్రేమతో చేస్తున్నందువల్ల ఇది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహం భగవంతుడు ఆ పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తోంది మీకు చదువు సందులు వచ్చేటట్టు చేస్తోంది మీరు మంచి పేరు తెచ్చుకోండి రా అని చెప్పని జీవితం విలువ సమయం విలువ మాట విలువ అవకాశం విలువ అదృష్టం విలువ మీరు మీ పిల్లలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి అని చెప్పని నేను చెప్పడానికి కారణం అది आफी अंत पे सदर्भ का, का अने सदर्भाला आलोचना सामर्थ कलसी मन मन नैपुण्य अभिवृद्धिपरचे अवकाश उ अटेना తేదీ ఏమిటండి ఇరవై ఒకటవ తేదీ కదా ఊరికే మనస్సులో ఒక మాట అనుకోండి ఇరవై ఒకటవ మార్చి నెల రెండు వేల పదమూడు సంవత్సరం హైదరాబాద్ లో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మధ్యాహ్నం కోర్సు జరిగినప్పుడు నేను వింటూ నా యొక్క మానసిక స్థితి ఇది రైట్ ఇప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎలా వాల్యూ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను పది మార్కులు ఉన్నాయనుకోండి మీకు మీరు మీ కమ్యూనికేషన్ సామర్థ్యానికి ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు అంటే ప్రశ్నార్థమైందా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడమని చెప్పని అడిగాను అనుకోండి వద్దు సార్ ఆయన మాట్లాడమని అని అనవచ్చు లేకపోతే అదేమిటి సార్ ఆయన నేనే మాట్లాడతానండి ఆయన కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడతానని అనొచ్చు మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు మాట్లాడటానికి ముందొస్తారు కాన్ఫిడెన్స్ లేకపోతే ఊరుకుంటారు ఇది మీ ఇష్టం అంటే మీ సామర్థ్యానికి మీ నైపుణ్యానికి మీకు మీరు ఎన్ని మార్పులు ఇచ్చుకుంటారు పదిలో బాబు ఇప్పుడు చెప్పబయా పనుంది ఇప్పుడు పనుంది కాబట్టి ఉదాహరణ కాబట్టి కాదు కొన్ని ఎయిటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అది కాదు పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఇప్పుడు నేను కేవలం ఆయనతో మాట్లాడుతున్నానని చెప్పని అనుకోమాకండి మీ అందరూ కూడా మీరు మీ యొక్క నంబర్ ని మీరు నిర్ణయించుకోండి మీ నంబర్ ఎంతండి సెవెన్ మీ నంబర్ ఎంతండి నైన్ సిక్స్ ఎయిట్ వన్ వన్ బై టెన్ ఏ స్వామి ఫోన్లేండి ఎయిట్ ఐదు సెవెన్ రైట్ ఇప్పుడు మీరు ఏడు తొమ్మిదో పదో నిర్ణయించుకున్నారు కదా నేను చెప్పే పాయింట్ ఏమిటంటే ఇరవై ఒకటి మార్చి రెండు పేల నాడు ఈ సెషన్ మనం నిర్వహించుకోవటం వల్ల ముప్పై జూన్ రెండు నాటికి మీ ఏడు ఎనిమిది కావాలి మీ ఎనిమిది తొమ్మిది కావాలి మీ ఒకటి ఐదన్నా కావాలి అంతే మీరు తప్పదలుచుకుంది మీకు అర్థమైపోయిందా కమిట్ యువర్ సెల్ఫ్ టు ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎందుకు మూడు గంటల పాటు మనం మాట్లాడటం గురించి వినేదేంటే ఉర్కా మాటల్లో ఇంతుందా ఇంత ఆలోచించి మాట్లాడాలా ఇంత నేర్చుకోవలసింది ఉందా ఆలోచన మీద ప్రశ్న మీద ఇంత ప్రభావం ఉందా మాట జీవితం మీద ఇంత ప్రభావాన్ని కలిగిస్తుందా కళ్లకు కన్నురెప్పలున్నాయి గాని చెవులకు చెవిరెప్పల గురించి ఎప్పుడు మనం ఆలోచించలేదే ప్రశ్నలు ఆలోచన స్పందన ప్రతిస్పందన ఇవన్నీ కలిసి तर्तीय जून न सामर्थ्या इंको पैमेंट की रुपये की पैकी मूड मेटक पैकीकाम कमीट एल अवसर हुई मन चक्कर माला अभिवृद्धिपरचाअप व्यक्त प्रभा चूपगल आलोचता मार्पनीता चक्व्युगल फल रात विजया మనం చేయగలిగినటువంటిది అందుకని ఇక్కడ రెండు రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఒకటి ఇంటర్నల్ రెండోది ఎక్స్టర్నల్ ఎప్పుడైతే మనం మౌనంగా కూర్చుని ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామో అది ఇంటర్నల్ కమ్యూనికేషన్ అండి బయటకు ఎప్పుడైతే మాట్లాడుతూ చెప్తున్నామో అది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ సాధారణంగా మనకి ఏ అభిప్రాయం ఉంటుందంటే ఆ టీచర్లు లాయర్లు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు అమ్మకాలు చేసేవాళ్లు మార్కెటింగ్ వాళ్ళకు గాని సైలెంట్ గా వడ్డించేవాడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అని మనం అనుకుంటాం కాదు ఇప్పుడు ఇందాక చెప్పా వడ్డించమన్నాడు వడ్డించమంటే ఇట్లా చూస్తున్నాను వాడు వడ్డించమంటే వెళ్ళిపోతున్నావు పక్కవాడి దగ్గరికి కమ్యూనికేషన్ అవసరం అవునా కదా మాటలేనా ఉపన్యాసాలు ఇవ్వడమేనా కమ్యూనికేషను ఉపాధ్యాయ వృత్తిలోనో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనా కమ్యూనికేషను అన్ని వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనికేషన్ అవసరం వస్తుంది మాట తీరు చూపు ఆలోచన ప్రవర్తన నడక నడత అన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి అందుకని అభివృద్ది పరుచుకున్నాం అనుకున్నప్పుడు ఇంటర్నల్ కమ్యూనికేషన్ అభివృద్ది పరుచుకోవాలి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అభివృద్ది పరచుకోవాలి మూడు అంశాలు ఇక్కడ ఉన్నాయండి विनेमर्थ्य प्रकृति प्रसाद बहुमति चूस्या अब सामर्थ्याग्रता इंटर्प्रिटे दा व्याख्यान चेमर्थ्याटल का मूड लक्षण विने ఏకాగ్రతతో వినటం తెలివితో అర్థం చేసుకోవటం అనేటువంటిది మనకు మూడు కావాలని చెప్పని మనం దృష్టిలో పెట్టుకోవాలి కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బాడీ లాంగ్వేజ్ ఇందా నుంచి చెప్పాను టొనాలిటీ ఆఫ్ వాయిస్ అండ్ ద వర్డ్స్ యూ యూజ్ ఇక సాధారణంగా మాటలంటే పదాలే కదా పదాలకు ఎంత చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం అనుకుంటాం మీరు జాగ్రత్తగా గమనిస్తే పదాలకు సెవెన్ మాత్రమే ప్రాముఖ్యత ఉందట 55% ఫైవ్ పర్సెంట్ బాడీ లాంగ్వేజ్ కు ఉందట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ పేరేంటైనా మదన మదన్ కాదు మదన అట్లానే పెట్టారు మీ నాన్నగారు మదనా మదన అని పిలుస్తారు మదన్ అంటారా మదనా అంటారా పోలేండి ఏదో ఒకటి పోనీ సరే అదండి అసలు మీరు గమనించారు కాబట్టి సరిపోయింది మీరు ఇంటికి వెళ్లి మీ వాళ్ళతో చెప్పొచ్చండి ఇప్పుడు దయచేసి ఇంతసేపు నన్ను చూడమని నేను అడగలేదండి మిమ్మల్ని వినండి అని చెప్పా ఈ ఒక్క నిమిషం మాత్రం దయచేసి నన్ను చూడండి ఎందుకు చూడమంటున్నానో మీకు అర్థమైపోతుంది మొన్న మన మదన్ గారింటికి వెళ్ళానండి వాళ్ళ ఇంట్లో ఓ చిన్న కుక్క కనబడిందండి మీకేమైనా అర్థమైందా మా ఆయన పేరు మదను మదన్ గారింటికి వెళ్ళానని చెప్పాను నేను చిన్న కుక్క అంటే చెయ్యి పైకి ఎత్తుతాడు పోనీ చెయ్యి కాక తల కూడ పైకి ఎత్తుతాడు కుక్కను చూశాడా గుర్రాన్ని చూశాడా గాడిదని చూశాడా ఏం చూశాడు మన ఇంటికి వెళ్ళాడు మన ఇంట్లో కుక్కలేవు కదా అసలు మీకు అర్థమవుతోందని చెప్పేది కాంగ్రూయిటీ అంటే ఏక స్వభావాన్ని కలిగి ఉండటం ఇన్కాంగ్రుయస్ అంటే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పటం చిన్నగా ఉన్నది ఎట్టా చెప్పాలి కుక్కండి ఇంత ఇంత ఎప్పుడు చూడలే ఆత్మికత అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ భాష మాట తీరు దానికి అనుగుణంగా ఉండాలి నేనేం చేస్తాను మొన్న భదన్ గారింటికి వెళ్ళానండి ఒళ్ళు చిన్న కుక్క అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎదుట వ్యక్తికి మాట కర్తమా లేక చేస్త చేత కర్థమా ఏం చెప్పుకోవాలి అనేటువంటి అదే బాబు ఆయనండి బాగా తింటారండి అన్న అనుకోండి ఒక అర్థం వచ్చేసింది ఆయన బాగా తింటారండి అదేంటండి బాగా తింటారు ఇట్ట చెప్తున్నారు ఏంటండి ఇలా చెప్పాలి కదండి సరే దీనిలో ప్రాంతీయ భేదాలు భాషా భేదాలు ఉంటే ఉండవచ్చు అదొక ఎగ్జాంపుల్ ఈ పేరేమిటి ఆయన ప్రభాకర్ మరో చిన్న కాంట్రాక్ట్ టొనాలిటీ గురించి చెప్తున్నారు ప్రభాకర్ గారు వాళ్ళ పుట్టినరోజుకి ఆయన పుట్టినరోజుకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టారండి మదన్ గారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అంతేడా తెలిసిందా మీరు పదివేల రూపాయలకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే లక్ష రూపాయలకు పది రెట్లు కాకపోయినా కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు బాడీలోనే కాదు ఆయన పదివేలు ఖర్చు పెట్టాడండి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు నిజానికి నేను ఈయన లక్ష రూపాయలు ఖర్చు పెట్టాండి ఆయన పదివేలు ఖర్చు పెట్టాను అని ఉండాల్సింది మీకు అర్థమైంది కదా సో ఇలాంటివి జరగకుండా మనం కమ్యూనికేషన్ లో జాగ్రత్త అనేటువంటి విషయాన్ని గమనించాలి బాడీ లాంగ్వేజ్ అంటే శరీరంతో మనం మన భావ ప్రకటన చేయటం అనేటువంటి విషయం దాని గురించి గమనించండి కాస్త కాసేపు చూడండి ఇప్పుడు మీకు ఏం జరుగుతోందో అర్థమైంది ఏం జరుగుతోంది సార్ అక్కడ ఇటుపక్కున్న కోతిని ఏ అనుకుందాం అటుపక్కున్న కోతిని బి అనుకుందాం రెండు కోతులు కాబట్టి రెండింటికి తోకలు ఉన్నాయండి దాని గురించి డౌట్ లేదండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏనేటువంటి కోతి అడవిలో చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్నాం నా పక్కన కూర్చున్నటువంటి నా స్నేహితుడో చెలికాడో ఎవరో ఎవరో ఒకరు అవునా రెండు చేతులు నా కనబడుతున్నట్టు నా ఎదురుకుండానే ఉన్నాయి ఎవర బానా భుజం మీద తడుతున్నారు అని ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూడటం వెనకెవరూ కనబడకపోవటం కన్ఫ్యూజ్ అవ్వటం ఇది ఆ ముఖంలో మనకు స్పష్టంగా కనబడుతుంది పాయింట్ అర్థమైంది అనుకుంటారు మీకు ఎవరైనా ఎలా తడతారు చేతితో తడతారు సరే దానికి కోత కూడా తోక కూడా ఉంది కాబట్టి తోకతో కూడా తట్టకూడదన్నది పాయింట్ కాదు ఇక్కడది అంటే దాని యొక్క ఇమాజినేషన్ గనక అవును చేతులు రెండు కనబడుతున్నాయంటే మరింకెలా తడుతున్నాడు ఓహో తోకతో తడుతున్నాడు అన్నమాట ఆలోచించుంటే సమస్య చిక్కుముడి వీడిపోయి ఉండేది ఆలోచించలేదు కాబట్టి మాటి మాటికి అదే ధ్యాసతో అది ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ కుర్రాడి ముఖంలో మీకేం కనబడుతోంది చిరునవ్వు ఆనందం కనబడుతోంది అవునా ఎవరో అమ్మ రారా నాన్న అంటోంది ఏదో అంటోంది అక్కడి ఇక్కడ వయస్సులో కొంచెం పెద్దదైన అక్క ఆ తమ్ముడు తన్ను గుర్తుపడతాడో లేదో వెరిఫై చేసుకోవటానికి వాడికి ఒక వేలిస్తే వాడు పట్టుకుంటాడో పట్టుకోడో స్పందన ఉంటుందో ఉండదో ప్రతిస్పందన ఉంటుందో ఉండదో రియాక్షన్ ఉంటుందో ఉండదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఆ వేలిచ్చింది వాడు అటా చూస్తూ పట్టుకుంటున్నాడు అదే అపరిచితమైన వ్యక్తి అయితే చెప్పు మనకు మీకు అర్థమైంది కదా ఈ బొమ్మ చూడండి కాసేపు ఆ బొమ్మ ఎందుకు చూపిస్తున్నానో చెప్తాను ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సెల్ లో గట్రా లేనప్పుడు ఒక అమ్మాయి ఏ కారణం చేతన్న ఏదో ప్రేమించిన వాడితో లేచి వెళ్లిపోదామనో పెళ్లి చేసుకుందామనో అనుకున్నప్పుడు తండ్రికి ఒక రాసి దిండు కింద వెళ్లిపోతుంది పొద్దున్నే తండ్రి గారు లేచి ఇల్లంతా వెతికి అమ్మాయి అమ్మా అమ్మాయి సావిత్రి సావిత్రి సరస్వతి ఏదేదో పేరు పెట్టి పిలిచి ఆ అమ్మాయి పలకపోతే ఏమిటా అని చూస్తే ఆ దిండి ఉత్తరం కనబడుతుంది ఉత్తరం తీసి చదువుతాడు అప్పుడు డైరెక్ట్గా ఏం చేసేవారంటే కరెక్ట్ గా అమ్మాయి ఫోటో ఆ ఉత్తరం మధ్యలో కనబడేటట్టు చేసేవాడు ఆ అమ్మాయి ఉత్తరం మొత్తం చదివినట్టు ఆ అమ్మాయి గొంతులోనే వినిపించేవాడు మీకు అర్థమైందా ఏమన్నా సినిమాలు చూసినా గుర్తుందాం నేనేం అబద్దాలు చెప్పడం లేదు నాన్న ఏ పరిస్థితిలో నేను ఇంటి వెళ్లి ఇంటిని ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నాను అర్థం చేసుకుంటామని క్షమిస్తావని ఆశీర్వదిస్తావని ఆశిస్తున్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి కలిసి చదువుకున్నాం ప్రేమించాం అందుకని నేను అతనితో నా జీవితాన్ని పంచుకుందామని పెళ్లిపోతున్నాను నీకు అమ్మకు కష్టం కలిగిస్తే మన్నించు చెల్లెల్ని బాగా చదివించు తమ్ముడిని చక్కగా చూసుకో నా మీద కోపాన్ని అమ్మపైనా చెల్లెలి పైన తమ్ముడిపై చూపించవద్దు వీలైతే భవిష్యత్తులో నేను వచ్చి నిన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాను నమస్కారం సెలవు చెప్పాన రైట్ ఎందుకు చెప్తున్నా నేను అది మనకు తెలుసు ఇక్కడ నేను మీకు ఆ ఫోటో చూపించి నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే ఆ వ్యక్తి వ్రాసిన ఉత్తరం ఎంత ఆత్మీయంగా హృదయానికి తగులుతూ ఉంది అంటే ఆవిడ ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ఆ ఉత్తరంలో నుంచే ఫిజికల్ గా అంటే శారీరకమైన రూపాన్ని ధరించి వచ్చి తనను దగ్గరికి తీసుకుంటున్నాడా అన్నంత ఆనందం మనకు అమ్మాయి ముఖంలో కనబడుతూ ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇవాళ సాయంత్రం ఈ సెషన్ అయిపోయిన తర్వాత అదే భోజనం పెడతారా మీకు ఎన్ని గంటల ఎయిట్ ఎయిట్ థర్టీ భోజనం పెడతారు ఎన్ని గంటలకు నిద్రపోతారండి మీరు కదా మధ్యలో గంట గంట వ్యవధి కదా తెల్లకాయను తీసుకుని కూర్చోండి కూర్చుని ఏం చేయాలి ఉత్తరం రాయాలి ఎవరికి మీకే పోస్ట్ చేయక్కడ పోస్టల్ ఛార్జీలు దండగా మీకు మీరే ఉత్తరం రాసుకోండి ఏం ఉత్తరం రాసుకుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీకు ఉన్న సామర్థ్యము దాని అభివృద్ది పరచుకోవడానికి మీరు చేయదలుచుకుంటున్నటువంటి ప్రయత్నము ఈ కమిట్మెంట్ ను కనుక మీరు ఎప్పుడైతే అంటే ఏమిటి ఇట్ మస్ట్ టచ్ ది హార్ట్ బి ఎఫెక్టివ్ ఇట్ మస్ట్ టచ్ ది హార్ట్ ఎప్పుడైతే హృదయాన్ని తాకుతుందో అప్పుడు ప్రవర్తనలో మార్పు వస్తుంది హృదయానికి తాకదు అతి వారేసాడ మాట్లాడే మాకు తెలియని విషయాలు ఏమని చెప్పాడు ఆయన అనవసరంగా మాటాట గురించిందట ఏ లేదు అందులో మాటాట గురించి ఏవీ లేదు అనే టాక్ బిఫోర్ యూక్ నోరు విప్పి మాట్లాడే ముందు ఆలోచించండి థింక్ బిఫోర్ ఆలోచించకుండా మాట్లాడవద్దు ఏ పరిస్థితుల్లోనూ కంటెంట్ ఏమిటి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి మనకందరూ దాని గురించి స్పష్టమైన అవగాహన ఉందా చెప్పదలుచుకున్నటువంటిది పరిపూర్ణంగా ఉందా మనకు నమ్మకం అది సత్యం అనే నమ్మకం మనకు కలిగిందా అనేటువంటి ప్రశ్నలు మరి ఇప్పుడు ఈ సమయం చెప్పటం ఈ విషయం చెప్పటం ఇది సందర్భోచితమైన సందర్భం కాదా రైట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ టైం ఈజ్ రాంగ్ అన్నారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ది రాంగ్ టైం ఈజ్ డెఫినెట్లీ రాంగ్ అని చెప్పనన్నారు మనకు అప్పుడప్పుడు సినిమాలో ఈ హాస్య సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి రెండు రూపాయలు తీశాడంటే నన్ను తీసింది కూడా వాడేనండి అంటాడు మీకు అర్థమైందా అంటే ఇప్పుడు ఉన్న సంఘటనకే కోపం వస్తూ ఉంటే నిన్నదీసింది కూడా వాడేనండి అని చెప్పని చెప్పేస్తాడు కోపం అంటే ఏమిటి ఏ సందర్భంలో చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎంత చెప్పాలి ఆలోచించి చెప్పమనేటువంటి అర్థం తర్వాత ఎవరి కోసమైతే మీరు ఈ విషయాన్ని చెప్తామని అనుకుంటున్నారో వాళ్లు విన్న తర్వాత ఎలా ఆలోచించే అవకాశం ఉంది వాళ్లు ఈ సమాచారాన్ని ఎలా స్వీకరిస్తారు అనేటువంటి ఈ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఒక్కసారి మనం తెలుసో తెలియకో కొని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఒకటి ఏం చేస్తుంటాం అంటే ఎదుట వ్యక్తి చెప్తూ మధ్యలో మనం అడ్డు తగులుతూ ఉంటాం నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి బోన్ సార్ చేసేలేమయ్యా మూడున్నర అయింది భోజనం చేయకుండా ఉంటానా నేను ఇంతకీ చెప్తున్న పాయింట్ ఏమిటంటే సార్ మొదటి పాయింట్ ఏమిటి సార్ అంటే చెప్పనివ్వరు నన్ను నన్ను కొనసాగనివ్వరు మధ్యలో అడ్డుపడుతూ ఉంటారు రెండోది ఏమిటంటే ఆయన చెప్పడం అయిపోయిన తర్వాత మన సమాధానం ఏమై ఉండాలా అని చెప్పని మన సమాధానం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం తప్ప ఆయన చెప్తున్నటువంటి విషయం మీద ఝాస పెట్టి మనం వినాం మూడవది మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి ఉదాహరణకి నేను ఆఫీస్ లో పనిచేస్తున్నాను అనుకుందాం ఏదో ఆయన సెలవు కావాలి సెలవు కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చారు వచ్చి నమస్కారం సార్ అన్నారు నమస్కారం అన్నాను నమస్కారం అని చెప్పని ఆ చెప్పండి అన్న ఆయన సార్ నాకు అని అన్నారు అనమాట ఆ బాబు నువ్వే పెళ్ళా ఫైల్ పట్టుకు రమ్మన్నా నుంచి చెప్పు అని భావిచాను చెప్పండి చెప్పండి అన్నాను ఇది మళ్ళీ ఏదో చెప్పబోతున్నారు సార్ నాకు అనేదో మొదలెట్టారు అనమాట మొదలెట్టి ఏమిటా ఇందాని నుంచి ఆ ఫైల్ తీసుకున్న మనిషి రమ్మని మనం చెప్పాను చెప్పు అన్నట్టు చెప్పండి చెప్పండి అంటున్నా ఆయనకి ఏమర్థం వస్తుందండి పట్టించుకోవటం లేదు నన్ను నిజానికి ఇక్కడ మూడు నాలుగు నిమిషాలు నేను వేరే పనులు చేస్తూ గడిపేసి అక్కర్లేం కావాలి లీవ్ కావాలి చూడు బాబు ఇప్పటికే నలుగురు లీవ్ పెట్టారయ్యా నువ్వు ఐదో వాడివి ముందు వస్తే నీకు ఇచ్చి ఉండేవాడినేమో నలుగురు లీవ్ పెట్టాక రేపు పెట్టాను నడిపిస్తా అని చెప్పి పని కుదరదు ఆలస్యంగా వస్తాను రావయ బాబు నమస్తే నీకేం కావాలి ఒక్క నిమిషంలో వ్యవహారాన్ని మనం సెటిల్ చేయవచ్చు నీకు అర్థమవుతా ఉందని చెప్పేది అలా కాకుండా ఆయన ఐదు నిమిషాలు నిల్చోబెట్టాను ఆయన ఏం చెప్తున్నాడో చెప్పనివ్వను వినను మధ్యలో లేదు ఈయన మీద నాకు కోపం ఆయన చెప్తున్నాను చెప్పు మీరు అడగండి సార్ ఏదైనా అడగండి ఎన్ని లీవ్లు పెట్టావా అసలు ఇప్పటికి నువ్వు రోజులైంది అసలు లీవ్లు ఎన్ని ఉంటాయి ఇలా ఉంటే అసలు సర్వీస్ లో ఉండదుకున్నావా లేదనుకున్నావా నేను పైవాడికి ఏమని చెప్పి రాయాలి అదే ఆయన అడిగింది ఏమిటో తెలియదు ప్రదాహరణికి సార్ పెళ్లి చేసుకోవాలి సార్ లీవ్ అంటే ఎవరినన్నా పంపించు ఎవరి పెళ్లి చేసుకోవాలి సార్ నాకు నాలుగు రోజులు లీవ్ కావాలని అడుగుతుంటే ఎవరన్నా పంపించేవల్ లీవ్ ఇవ్వదు ఏంటది అర్థంపర్తం లేని విషయం అలా ఉండకూడదని చెప్పని చెప్పడం అన్నమాట సరేనండి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మనం మన ఆలోచనల వల్ల ప్రభావితులమవుతాము మన మాటల వల్ల ఇతరులు ప్రభావితులవుతారు ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని మంచి ఆలోచనలు మనకు ఉండవలసినటువంటి అవసరం ఉంది మనం మన ప్రవర్తన మనో మన యొక్క వైఖరి ఆలోచనల వల్ల వైఖరుల వల్ల ప్రవర్తన వల్ల ప్రతిస్పందనలు వస్తాయనే సత్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారు మన ఆలోచనలే పదాలవుతాయి పదాలే చేతలు అవుతాయి చేతలు అలవాట్లు అవుతాయి అలవాట్లు వ్యక్తిత్వం అవుతుంది అందుకని వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ థింకింగ్ హెడ్ ఏ ఫీలింగ్ హార్ట్ అండ్ ఎ పెర్ఫార్మింగ్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ ఆలోచించే మేధస్సు స్పందించే హృదయం పనిచేసి చూపించేటువంటి చేతులు చేతలు ఇవి మనిషి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తాయని చెప్పని చెప్పటం అనమాట ఇప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ సంబంధించి మామూలుగా కొన్ని అంశాలున్నాయి కొన్ని నేను సందర్భోచితంగా చెప్పేశాను పావని వ్యవధి ఉంది చెప్పవలసినంత చెప్తాను గమనించండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వీ కోసం అంటూ ఏదో స్లైడ్స్ తప్ప ప్రత్యేకంగా తయారు చేసింది కాదు ఎంబీఏ స్టూడెంట్స్ కి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తూ ఉన్నప్పుడు వాడుకునేటువంటి నా ప్రజెంటేషన్ అనమాట అందుకే ఇందులో కొన్ని టెక్నికల్ అంశాలుంటాయి నేను కొంచెం స్పీడ్గా కవర్ చేసేస్తాను లేక అందులో వివరాలకు వెళ్లకుండా నేను ముగిస్తాను సెవెన్ సీజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పని చెప్పారండి ప్రభావోపేతమైనటువంటి భావ ప్రకటన నైపుణ్యాలకు ఏడు పదాలున్నాయి ఒకటేమిటంటే కంప్లీట్నెస్ చెప్తూ ఉన్నప్పుడు సమగ్రంగా చెప్పు అసమగ్రంగా చెప్పవద్దు రెండవది కన్సైజ్నెస్ సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పు అనవసరంగా చాటభార్తం చేసి చెప్పవద్దు మూడవది కన్సిడ్రేషన్ అంటే ఫోకస్ ఆన్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ నేను చెప్తున్నాను విను అని కాదు నీవు వినవయ్యా నీ మంచి కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇందాక లీవ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఏమన్నా నేను అయ్యాను ఇప్పుడు నేను కోపంగా చెప్పాను ఇందాకలాగా బాబు వచ్చిన ఎలా అయింది ఇప్పటికి నాలుగు రోజులు లీవ్ అడిగావయ్యా ఇచ్చాను నేను ఇలా లీవ్ ఇరవయో తారీఖు ఇరవయో తారీఖే నాలుగు రోజులు లీవ్ తీసుకుంటే ఈ ముప్పై రోజుల్లో ఇంక మిగిలిన రోజులు ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలనుకుంటున్నావు ఏమిటి సమస్య మీకు అర్థమైందా ఇవ్వను ఇవ్వను కాకి ఇవ్వను సార్ పెళ్లి చేసుకుంటున్నా వింటే నా లీవ్ ఎందుకు కావాలయా లేదు ఇంకొచ్చిన విషయం చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా వచ్చారు లోపలికి వచ్చారు లీవ్ ఇవ్వనని చెప్పాను కదా అని అనేసాను నేను సార్ మా సిస్టర్ మ్యారేజ్ కి ఇన్విటేషన్ కార్డు మీకు ఇవ్వటానికి వచ్చాను సార్ ఓహో అలానా అలానా దాదాద ఇన్విటేషన్ కార్డు అవును సిస్టర్ మ్యారేజ్ అన్న లీవ్ అడుగుతావు కదా మళ్ళీ తప్పలేదా మరి సిస్టర్ మ్యారేజ్ అంటే లీవ్ పెట్టకుండా అంటే నేను అనేది ఏంటంటే సమయాన్ని సందర్భాన్ని అర్థం చేసుకుని మనం మాట్లాడవలసిన అవసరం ఉంది కరెక్ట్ గా కాంక్రీట్ గా స్పష్టంగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు ఆయన సార్ నేను మా సిస్టర్ మ్యారేజ్కి లీవ్ పెట్టాలి కదండి పెట్టాలి మరి నేనప్పుడు నేను చెప్పాలా నువ్వు చెప్పాలి నాకు సార్ కొన్ని రోజులు లీవ్ పెడతానండి కొన్ని రోజులు కాదు స్పెసిఫిక్గా ఎన్ని రోజులు లీవ్ పెడతావో చెప్పు ఎప్పుడు వెళ్తావో చెప్పు ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు అని నేను అడుగుతాను అడిగే హక్కు నాకుంది ఎందుకంటే మరి ఆఫీసర్గా నేను ఆయన చేత పని తీసుకోవాలి కాబట్టి నాకు హక్కు ఉందని చెప్పకుండా ఏమోనండి రేపు వెళ్తానండి మళ్ళీ చెప్తాండి సార్ వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాండి ఎప్పుడు వస్తాను ఆఫీసు నడవు పనులు కుదరదు నువ్వు పది రోజులు కాదు నెల రోజులు లీవ్ పెట్టి నీ ఇష్టం ఏమో లాస్ ఆఫ్ పే పెట్టుకోమంటాను నీకు అర్థమైంది ఉద్యోగాలు కాబట్టి మనకు కొన్ని సర్వీస్ కండిషన్స్ ఉంటాయి లాస్ ఆఫ్ పెట్టుకోమని చెప్తాను అంత వెళ్ళాక ఫోన్ చేసి చెప్తానండి కుదరదు క్లారిటీ స్పష్టత ఇందాక నేను చెప్పేశాను నేను ఎదుట మనిషిని మనిషిగా గుర్తించండి ఎందుకో చెప్పండి ఎదుట మనిషిని మనిషిగా ఎందుకు గుర్తించవలే ఎందుకు గౌరవించవలే अवनया ना डबई रू नी कगम कौरविंद सा मन सा अदे दिव्यत्म अंदर उब इतर व्यक्ति गौरव चवल अदी प्रधानमंत्रो इप चवे नीक तक वयस एक्वा नीक तक डबुदी नी, नीक डबू लेक हा उ नी, नीक यह भेदभाव दृष्टि में पेकनी व्यक्ति तो व्यवहारवुद्धुमे अभी अर्थी तेड़ असल निजा मन सामजन गमन निल गीत अडगीत गी ग्राफ पेपर लिन्न चि गुला मन संचित स्वारच कुछ व्यवहरी तप मन विपिड ले व्यवहार पैकोट लबद्धे अलवाटिंद అన్యాయం చేయడం అలవాటైపోయింది మోసం చేయడం అలవాటైపోయింది మోసం చేస్తే రూల్ అంతే నువ్వు చేసిన వాడు కాదా అని డబాయించేస్తున్నాం మనం అంతే సవ్యంగా సాఫీగా మనకునే తెలివితేటలు మనం వ్యవహారాలు నడపడానికి వాడుకోవటం లేదనేటువంటిది లాస్ట్ ఏమిటంటే కరెక్ట్నెస్ అండి రైట్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ ఆక్యురేసీ ఆఫ్ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అండ్ వర్డ్స్ అండ్ దెన్ యాక్సెప్టబుల్ రైటింగ్ మెకానిక్స్ రాతపూర్వకంగా చెప్తున్నారా వాక్ రూపంలో చెప్తున్నారా అనేటువంటిది ఆలోచించి నిర్ధారణ ఆలోచించాలి పెనాటా ప్రిన్సిపుల్ అని చెప్పని ఒక ప్రిన్సిపుల్ చెప్పారండి అది ప్రభావోపేతంగా ఉందా అవసరమా స్పష్టంగా ఉందా సమయానికి తగ్గట్టు చెప్తున్నావా ఔచిత్య దౌనా కాదా ఐదు ప్రశ్నలు వేసుకుని దానికి తగ్గట్టు నీ యొక్క వాక్య గొంతు యొక్క స్థాయి ఉండాలి అని చెప్పని టెనాలిటీ గురించి ఇందాకొకటి చెప్పాను నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఈ దాడి మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు చక్కగా రైట్ ఇప్పుడు నేను కొంచెం నన్ను గమనించండి అంటే నన్ను వినండి మామూలుగా కన్నా కొంచెం జాగ్రత్తగా వినండి అప్పుడప్పుడు తిరుపతికి వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాను మూడు గంటల పాటు మీకు భావ ప్రకటన నైపుణ్యాల గురించి ఉపన్యాసు అని చెప్పని రెడ్డి గారు నన్ను అడిగారు అన్నా సార్ మీరేమన్నా రాసిస్తే చదువుకుంటాం గానీ ఈ గొంతు మూడు గంటలు మేము భరించలేము అంటారు మీకు అర్థమైందే ఎందుకు చెప్పాను వాయిస్ ఎలా ఉండాలి మీ గొంతు గంభీరంగా ఉండొచ్చు సందర్భాన్ని బట్టి ఎవరితో మాట్లాడుతున్నావో దాన్ని బట్టి ఉండొచ్చు మర్యాదగా చెప్పారు బాబు ఆగండి బాబు ఆగండి అని చెప్తున్నానండి ఆగాలండి లేకపోతే పని వదండి చెప్పాల్సి రావచ్చు ఏ సందర్భంలో ఎప్పుడు ఎవరితో ఏ స్థాయిలో ఏ తేడాలు చూపిస్తూ మాట్లాడాలు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అవునా బాడీ లాంగ్వేజ్ మన పదాలు మాట తీరు గొంతు ఇవన్నీ పొందిగ్గా ఉండేటట్టు చూసుకోండి మాట్లాడుతున్నప్పుడు వీలున్నంత వరకు ఐ కాంటాక్ట్ అంటే కళ్లల్లో చూసి మాట్లాడండి ఆ కళ్లలో చూసినప్పుడు నా మాట మీకు అర్థమవుతోందో లేదో లేక మీరు ఏమనుకుంటున్నారో అసలు వినే అవకాశం ఉందో వినకుండా ఊరుకుందాం అనుకుంటున్నారో అనేటువంటి ఫీడ్ బ్యాక్స్ నాకు తెలిసిపోతాయి కాబట్టి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమని చెప్పారు వాయిస్ కల్చర్ ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడ కొందరికి సహజంగా కొంచెం బొగ్గురు కొందరికి కీచు కొందరు గొంతు సన్నహ ఉంటుంది కొందరు గొంతు కాస్త ఏది దుర్యోధను డైలాగు లాగా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది మనమేం చెప్పలేము గొంతు ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాయిస్ కల్చర్ అంటే మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఎదుట వ్యక్తికి వినాలనిపించేటట్టు నీ గొంతు ఉండవలే ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బి పాజిటివ్ ప్రిసైజ్ అండ్ క్లియర్ గుడ్ లిజర్నింగ్ సప్లైస్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇక్కడ అర్థం ఏమిటింగ్ ఒక చిన్న రహస్యం చెప్తా మీకు తేలిగ్గా అర్థం అవుతుంది పుట్టిన పిల్లలు వింటారండి చూస్తారండి చూపు నిలపలేరండి కాసేపు చూస్తారు కాసేపు ఇప్పుడు చూస్తారు కాసేపటి చూస్తారు అది చూస్తారు రోజులు అయిన తర్వాత గానీ వాళ్ళకి చూపు నిలపలేరు ఈ మాటలు మొట్టమొదటి మాటలు ఎప్పుడు మాట్లాడతారండి పిల్లలు శబ్దాలు ఎప్పుడు వస్తాయి వాళ్ళు నోటించి మూడు సంవత్సరాల నెల తొమ్మిది అదే ఏదన్నా శబ్దాలని చెప్పా మాటలని చెప్పి నేను అందేదయా తొమ్మిది పది పన్నెండు కొందరికి ఆలస్యంగా ఆడపిల్లలకు కాస్త ముందు చెప్తారు అబ్బాయిలకు కొంచెం ఆలస్యంగా వస్తాయంటే మనకు కారణాలు తెలియ ఏదైనా కూడా చిన్న రహస్యం చెప్తాను మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోరు ఒక తల్లి ఏం చేస్తుందంటే పాప ఉదాహరణ అని ఓ పదివేల సార్లు అనుకుంటుందండి మొదటి సంవత్సరంలో ఈ శబ్దం విని విని ఆ పాపకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు అరవన్ రాదు కన్నడం రాదు ఏది రాదు ఆ శబ్దాన్ని రిజిస్టర్ చేసుకుని ఏం చేస్తుందంటే ఈ ముఖం అమ్మన్నమాట నేను పాప అన్నమాట అని అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది వచ్చి అక్క పాప లేక చెల్లి అక్క చెల్లి అక్క చెల్లి అని నాన్న పాప ఏదో అన్న పాప అని చెప్పని ఇలా ఇన్ని రకరకాల సౌండ్స్ రిజిస్టర్ చేసుకున్నందువల్ల తొమ్మిది నెలలు రిహార్స్ చేసి పదో నెలలోనో పదకొండు నెలలోనో అమ్మ అనే బదులు ఆ తీసేసి అంటే అబ్బో మనం ఆనందపడిపోతాం అమ్మాయికి మాటలు వచ్చేసాయి నీకు అర్థమైందా ఎన్ని వేల సార్లు ఆ శబ్దాన్ని విన్న తర్వాత కరెక్ట్ గా ఆ శబ్దాన్ని మనస్సులో రిహార్సల్ చేసుకుని మననం చేసుకుని అతి ప్రయత్నం మీద ఒక అక్షాన్ని తీసేసేసి రెండో అక్షరాన్ని కూడా అదిత్వాక్షర మామికు మావొత్తుమ్మ ఉమ్మ అమ్మ అంటే తేలిక ఉమ్మ అనటం కష్టం ఆ మనసులో అనుకుని మా అని మనం అలాంటిది పైకి పలుకుతోందంటే ఆ పాప పడినటువంటి శ్రమని మనం అర్థం చేసుకోవాలి పాపల గురించి మనకెందుకు సార్ మనం పెద్దాళవైపోయాం కదా ఇప్పుడు మనకు అక్కర్లేదు పాయింట్ ఏమిటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక కొత్త పదం లేక కొత్త మాట విన్నప్పుడు దాన్ని విని రిజిస్టర్ చేసుకుని ప్రయత్నించి ఇక్కడి నుంచి బయటకు తీసుకొస్తేనే ఆ మాట మీ సొంతమవుతుంది ఆ పదం యొక్క అర్థం తెలుస్తుంది ఆ పదాన్ని ఎలా ప్రయోగించాలో ఎలా వాడాలో ఎలా పలకాలో మీకు తెలుస్తుందనేటువంటి విషయం గురించి నేను చెప్తున్నాను వెల్ టైమ్డ్ ఫాదర్స్ గివ్ టైమ్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఎవాడ్యువేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ థాట్ ఇప్పుడు బహుశా మీరు చేస్తున్న పనిలో మీకు అంత సంక్లిష్టమైనటువంటి సామర్థ్యాలు అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అంతకన్నా మీరు పై స్థాయికి వస్తే ఇంకో ప్రమోషన్ వస్తే ఇంకో ప్రమోషన్ వస్తే ఈ సామర్థ్యాలు మీకు తప్పకుండా అవసరమవుతాయి జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడతాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమ్మరైజింగ్ ఇది ఎసెన్షియల్ స్కిల్ ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు మామూలుగా వచ్చే రద్దీ కన్నా ఎక్కువ అంటే మనం ఏం చేయాలి ఎక్కువ అంటే ఎంత ఎక్కువ ఉదాహరణకి ఆయనకు ఇప్పుడు మీరు మీరు ఎవరన్నారు మీ డెజిగ్నేషను అసిటెంట్ కేటరింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఉదాహరణకి రోజుకు ఎంతమందికి వంట చేయాలో నిర్ణయించే పని ఎవరిది కదా ఇప్పుడు మీరు బ్రహ్మోత్సవాల గురించి ఏర్పాట్లు వివో గారు పిలిచారండి అందరినీ ఆఫీసర్స్ అయ్యా బ్రహ్మోత్సవాలు వచ్చేస్తున్నాయి ఈ సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని మీకు చెప్పారండి మీరు ఏం చేయాలండి ఎలా అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే పని నాకు తెలుసని కాదు ఉదాహరణకు గత ఐదు సంవత్సరాలుగా జరిగిన బ్రహ్మోత్సవాలలో సంఖ్య ఏ మేరకు వస్తూ ఉంది ఏ రోజున ఏ వాహనం రోజున ఎంతమంది వస్తారు ముగింపు రోజులు ఎప్పుడు వస్తారు మీకు నా ప్రశ్న అర్థం అవుతున్నాయా ఒక కంప్యూటర్ లో ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుని క్రింద సంవత్సరం లక్షా ఇరవై వేల మందికి మనం వండి వడ్డించాము అందుకని ఈసారి బహుశా లక్షా మందికి మనం సిద్ధపడి ఉండటం మంచిదేమో అది పద్ధతి పాయింట్ ఇప్పుడు ఆ లక్షా మంది లక్ష ఇరవై లెక్కలు ఆయనకు కాబట్టి ఆయన వేస్తారు వీరికి అవసరం లేదు కాబట్టి ఎంతమంది అంటే అంత మంది సార్ ఉందంటే వడ్డించేస్తామని అంటారు మీకు అర్థమైందా లేదు మనం ఆ పార్సల్ సర్వీస్ పెడదామా ఏం చేద్దామనే మీ ఇష్టం ఆలోచనలు వారు చేస్తారు వారికి ఉద్యోగ ధర్మం ప్రకారం వారికి ఉన్నటువంటి హోదా ప్రకారం వారు చేస్తారు మీకు అప్పజెప్పిన పని మీరు చేస్తారని చెప్తున్నటువంటి పాయింట్ అది సమ్ రైజింగ్ ఎసెన్షియల్ స్కిల్ అంటే అర్థం ఏమిటండి ఇక్కడ మామూలుగా అయితే పలానా టైం అనుకునేవాళ్ళు బ్రహ్మోత్సవాల ట్రవేల్ లో ఎనిమిది గంటలకే మొదలెట్ చేసేయండి రాత్రి పదకొండు దాకా పెట్టండి बामू रोज अटे डीटल मन विवरा चर्वा था। संक्षिप्त दापी ना ब्रह्मोत्सुए రెండు బ్రహ్మోత్సవాలు స్టాక్ సరిగ్గా ఉండేట్టు చూసుకోండి మీ కన్సంప్షన్ రిక్వైర్మెంట్స్ కనుక చెప్తే స్టోర్స్ వాళ్లకు ముందు చెప్తాము ఏ పరిస్థితుల్లో ఎప్పుడన్నా పొరపాటున రోడ్డు మీద ఏదైనా ఘాట్ రోడ్డు మీద ప్రమాదం కనుక జరిగినట్లయితే ఒక రోడ్డు నుంచి రాకపోయినట్టు అయితే వారం రోజుల సప్లైస్ మనకు పైర్ తిరుమలలో ఉండవలే నీళ్ల పరిస్థితి ఏమిటి ఎలక్టిసిటీ పరిస్థితి ఏమిటి జనరేటర్ల పరిస్థితి ఏమిటి సెక్యూరిటీ పరిస్థితి ఏమిటి అది ఆఫీసర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు కూర్చుని టూ చెప్పేస్తారు మీ అందరు రెండు సంవత్సరాలు మలుసు పూర్తిగా సేవ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి నీకే తెలుసు వస్తాయి తెలుసు సార్ తెలుసు సార్ మీరు చెప్తున్నారనుకోండి తెలుసు సార్ చేస్తాం సార్ మీకు ఎందుకు సార్ నిశ్చింతగా ఉండండి అని చెప్పని చెప్తారు దేవుదైవాలు అన్ని సకలమంగా తాగిపోతాయి అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ సమ్మరైజింగ్ చెప్పే సార్ నేను నువ్వు చూసుకో నువ్వు యశ్ కార్ నువ్వు మన వైకుంఠ ద్వారం దగ్గర నువ్వు ఉంటావు చూసుకో నువ్వు అక్కడ జాగ్రత్త నువ్వు లోపల ఎవరు వస్తారో ఎవరు అన్ని ఆతిథ్య సేవలు రద్దు చేస్తున్నావు చూసుకోండి సార్ టికెట్లు అమ్మేశారట సార్ చెప్పండి వాళ్ళకి కావాలంటే సాయంత్రం వచ్చి ఆరు గంటలకు దర్శనం చేసుకోమనండి ఆర్థిక సేవలని రద్దు తోమాల సేవ రద్దు చేసేసాం అది చేసాం ఇది చేసాం సమరైజింగ్ అనేది అది ఆ సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉండాలి విత్ ద రిసీవర్ ఆఫ్ ద మెసేజ్ వింటున్నటువంటి వ్యక్తితో ఎంపతి ఇంగ్లీష్ లో మూడు పదాలు ఉన్నాయండి సింపతి ఎపతి అండ్ ఎంపతి అని చెప్పండి ఎపతి అంటేనేమో ఒక అయిష్టత సింపతి అంటేనేమో సానుభూతి ఎంపతి అంటేనేమో సహానుభూతి దీనికి ఏం చెప్పారంటే పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది షూస్ ఆఫ్ ది అదర్ అని అన్నారు అంటే వాళ్ళకి చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టమని అంటే అర్థం ఏంటంటే మేము వారి వాళ్ళ ఆ వ్యక్తి వైనట్టు ఆలోచించి ఊహించండి ఇప్పుడు ఊరికే ఉదాహరణకు ఇందాక ఆయన లీవ్ గురించి అడిగారు కదండి అయిపోయింది అయ్యా మీకు దేవుడు ప్రత్యక్షం ఏం కావాలంటే ఏం అడుగుతారండి హ్యాపీ లైఫ్ ఇచ్చాను కదాయా హ్యాపీ లైఫ్ ఊరికి అడిగారు చెప్పేది చెప్పేది ఎంపతి అంట ఉదాహరణ నాకు హ్యాపీనెస్ కావాలని చెప్పని అడిగారండి తప్పే ఉంది ఎవరైనా కోరుకునేది హ్యాపీనెస్ అడిగారు నేను వెంటనే హ్యాపీనెస్ చాలా కష్టం అండి మోక్షం కావాలంటే అడగండి ఇస్తాను కానీ హ్యాపీనెస్ ఇవ్వలేను బాబు అన్నాడు అనుకోండి మీరేమంటారండి మోక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంపతి అనేటువంటిది ఏంటంటే ఎదుట వ్యక్తి పరిస్థితులను అర్థం చేసుకుని నీవు గనక ఆ స్థానంలో ఉన్నట్టయితే ఎలా ఆలోచిస్తావో ఆలోచించి దానికి తగ్గట్టు గనక నీ ప్రతిస్పందనను గనక నిర్ణయించినట్టయితే దాన్ని ఎంపతి అని చెప్పని అంటారు అవునయ్యా కష్టపడి చదివావు కష్టపడి పని చేశావు అవునా ఈ కష్టం వల్ల నీకు అనుభవం వచ్చింది తెలుసా అనుభవంలో రాటు తేలేవు తెలుసా రేపు పొద్దున భవిష్యత్తులో నేను నీకు సంకల్పిస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి దానికి కావలసిన అనుభవాన్ని సంపాదించుకున్నావు ఆ మేధస్సుకి హృదయానికి రెండింటికి నచ్చేటట్లు కమ్యూనికేషన్ ఉండవలే కేవలం తర్కబద్దంగా ఉండకూడదు హృదయాన్ని కూడా తాకేటట్లుండాలి కీప్ ద కమ్యూనికేషన్ సింపుల్ అనవసరంగా పెద్ద పెద్ద వివి చెప్తూ గొడవ ఆ అర్థం కాకుండా చేయొద్దు అవసరమైతే టెలిట్ అండ్ టెలిట్ ఎగెన్ ఇఫ్ నెస్సరీ ఒకసారి చెప్పండి కావాలంటే చివరికి గుప్తంగా చెప్పండి లేదు ఇంకోసారి చెప్పంటారా అర్థమైందా మీకేమైనా అనుమానాలున్నాయా అని చెప్పని అడిగి చెప్పండి కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో మీ గొంతులో ఆ ఆత్మవిశ్వాసంతో ఇస్తలాడాలి అంతే మీకే అనుమానంగా ఉన్నట్టు అయితే ఎదుటివాళ్లు వినరు ఉదాహరణకు మీకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చారని అనుకుందాం ఐఏఎస్ ఆఫీసర్ గారే కానీ ఆయన చార్జి తీసుకున్న తర్వాత మొదటిసారి బ్రహ్మోత్సవాలని చెప్పని అనుకుందాం ఆయన గనక అలా ఉండదు ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకు అక్కడికి వచ్చి నేను ఛార్జ్ తీసుకుని మూడు రోజులు అయిందండి నాకేం తెలియదండి మీరంతా చూసుకోండి అంటే మీరేమంటారు నవరు మీకు అర్థమైందనే చెప్పేది నేను ఛార్జ్ తీసుకుని మూడు రోజులు అయింది కాని చాలా సంవత్సరాలుగా నేను బ్రహ్మోత్సవాల సందర్భంలో దర్శనానికి వస్తూ ఉన్నాను నాకు కొంత అవగాహన ఉంది కొంత తెలుసు ఏమన్నా కొత్తగా చేయాల్సిన ఏమైనా మీరు చెప్పండి అనుమానాలుంటే చెప్పండి లేకపోతే మామూలుగా చేస్తూ ఉన్నట్టు మీరంత అనుభవ్ఞం కదా చక్కగా చేసుకుంటూ పోండి నమ్మకం నాలో నాకు విశ్వాసం ఉంటే మీకు నాపై గురి కుదురుతుంది నాపై నాకే విశ్వాసం లేకపోతే మీరు పొరపాటున కూడా నన్ను నమ్మరు ఎప్పుడైతే నమ్మకం కుదరదో అప్పుడు గౌరవం కుదరదు ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఆన్ పేపర్ ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందు వ్రాసుకుని సాధన చేసుకోండి వ్రాస్తూ ఉన్నప్పుడు స్పష్టత ఏర్పడుతుంది इप उदा की चजापल पैसा रिटैर मदना कल आई सदर्भ आीडकोल చెప్తలే బాబుల మన అసిస్టెంట్ కేటరింగ్ ఆఫీసర్ అటువంటి మన అచ్యుత్ బాబు గారు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మన మాతృశ్రీ తరగిన రంగమాబా క్యాంటీన్ అన్న క్యాంటీన్ లో మనకి చాలా సేవలు అందించినంత ఇది అతను రిటైర్ అయ్యే సందర్భంగా వీక్ లో పంపుతున్నాము కాబట్టి అయిపోయిందా ఎన్ని పరిచయం ఒకరికొకరు ఇందాక అనుకోకుండా ఇరవై అన్నా ఇరవై ఏళ్ల నుంచి ఒక్కరి ఒకరు పరిచయం అయి రెండు వాక్యాలు అయిపోయేసరికి నువ్వు ఇంకేముంది సార్ చాలా అని అన్నారు పాయింట్ అర్థమైందా ఈ ఇబ్బంది మీకే కాదు అందరికీ వస్తుంది నేననేది ఏంటంటే రేపు పొద్దున వారికి రిటైర్మెంట్ ఫంక్షన్ మనం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఒకటేటి మేము ఎనిమిది మంది మాట్లాడతాం సార్ అని మీరు అనగలగాలి ప్లస్ ఆలోచించినట్టు అయితే మూడు తెల్ల కాగితం మీద వ్రాసుకున్నట్టు అయితే అవునా ఆ మీకు ఇచ్చిన మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చక్కని ఉపన్యాసం ఇచ్చి ఆయన కళ్లు చమర్చేటట్టు చేయగలరు ఎప్పుడు ఆలోచనల్ని కాగితం మీద పెట్టినప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న ఉదాహరణకి ఇరవై ఏళ్ల క్రితం నాకేమీ తెలియదండి నేను కొత్తగా వచ్చాను ఆయనప్పుడు సూపర్వైజర్ గా ఉండేవారు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అవునా ఆయన సూపర్వైజర్ గా ఉండేవారు ప్రతిది ఎలా చేయాలో ఎంత ప్రేమతో నవ్వుతూ నాకు నేర్పించారో బహుశా మా నాన్నగారు కూడా అలా నేర్పించలేదండి ఆయన అంటే నాకు తండ్రి భావం ఉందండి ఆయన ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే నేను సూపర్వైజర్ అయ్యాను ఆయన ఆఫీసర్ అయ్యారు ఆయన రిటైర్ అయి వెళ్లిపోతున్నారంటే రేపు పొద్దున్న నేను వస్తే ఆయన ఇక్కడ కనబడరు అంటే నాకు ఎందుకో హృదయంలోకి వెళ్తీలాగా అనిపిస్తోందండి నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్ బహుశా అందరికీ కూడా అదే అభిప్రాయం ఉందనుకుంటాను దయించండి గుర్తుంచుకోండి మీరు ఎప్పుడొచ్చినా కొండపైకి స్వామి దర్శనం తర్వాత ఇటు ఒక్కసారి మమ్మల్ని పలకరించుకు వెళ్తే మేము ఆనందంగా ఉంటాం మీకు అర్థమైందా ఏమన్నా నేను నీకు హృదయంలో స్పందన వస్తే తప్ప ఆలోచిస్తే తప్ప అయ్యా అలా చెప్పాలి అని చెప్పి నేను చెప్తున్నానండి ఇప్పుడు వ్రాసుకోండి ఇప్పుడు ఇరవై ఏళ్ల క్రితం ఏం జరిగింది ఓసారి నేను పొరపాటు చేశానండి ఆ ఎంత పెద్ద మనసుతో క్షమించాడో తెలుసా అండి అంటే కొన్ని సంఘటనలు ఉంటాయిగా ఇరవై ఏళ్ల పరిచయంలో ఇప్పుడు లేకపోతే నిన్ననే వచ్చాను అని అంటే నాకు తెలీదు ఆయన వెళ్ళిపోతున్నా గుడ్ బై అండి మాట్లాడటం ఎందుకు నువ్వు అది ేషన్ ఈజ్ ఇర్రీవర్సబుల్ నేను తిరుపతికి వస్తానా కాఫీ ఇస్తారా అయి బాబోయ్ ఆయన కాఫీ ఇచ్చేస్తా అంటున్నారు మీరు కాఫీ కోసం ఇప్పుడు ఆనందరావు నేను ఆనందరావు గారి ఇంటికి వెళ్ళానండి తిరుపతిలో అవునా ఆయన సార్ మీరు కాఫీ అడిగారు నాకు గుర్తుంది అని చెప్పని ఆయన హాయిగా ఏదో ఒక కప్పు పాలల్లో బ్రూ కాఫీ ఇన్స్టంట్ పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసి తీసుకొచ్చారు ఏమిటి బాబు అన్న కాఫీ అడిగారు కదా సార్ బ్రూ కాఫీ నేను ఫిల్టర్ కాఫీ తాగుతాను కానీ బ్రూ కాఫీ తాగనండి నాకు నచ్చదు ఈ బ్రూ తీసేసేయండి మళ్లీ ఆ పాలల్లో ఫిల్టర్ డికాక్షన్ పోస్ట్ తీసుకురండి సార్ इनंट काफी पौडर कलपा एवड़ू प्रपंच सपरैसे आ काफी आगता कुदा कुदर दीवर्सबी अंटेटी वैनको अवकाश लेने ఇందారే చెప్పినట్లు మనిషి విని మనిషిపై ఒక ప్రభావాన్ని కలిగిస్తుంది ఐఎం సారీ ఐఎం సారీ ఐఎం సారీ పద్నాలుగు సార్లు అనొచ్చుగాక కానీ మీరు మీ జన్మలో క్షమించద్దు వర్డ్ ఈస్ రివర్సబుల్ ఎ స్పోకెన్ వర్డ్ ఎస్పెక్ట్ హ వదిలిపెట్టినటువంటి బాణం నోరు దాటి బయటకు వచ్చినటువంటి మాట మీరు ఒన్నిటిని మనం వెనక్కు తీసుకోలేం కాబట్టి ఆలోచించి మాట్లాడమని చెప్పని కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఏ పీపుల్ ప్రోసెస్ దాన్ లాంగ్వేజ్ ప్రోసెస్ నువ్వు బిఏ చదివా ఎంఏ చదివా రచయితవా కవివా ఉపన్యాస బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉందా అదరగొట్టేస్తావా చీరేస్తావా దుమ్మేస్తావా దూరకేస్తావా అది కాదు పాయింట్ వ్యక్తిగా మనిషిని గౌరవించి మాట్లాడితే అది తగినంత స్పందనను కలిగిస్తుంది అది ప్రధానమైనటువంటి అంశం అని చెప్పి మనం గమనించాలి కమ్యూనికేషన్ క్యాన్ ఆల్వేస్ బి ఇంప్రూవ్డ్ ఇప్పుడు ఉదాహరణకి నేనా మీ సెల్ఫ్ స్కోర్ ఎంత అని అడిగాను ఒకరు ఏడు ఒకరు ఆరు ఒకరు ఎనిమిది ఒకరు తొమ్మిది ఒకరు ఒకటి మీ ఇష్టం ఉదాహరణకు మీలో ఎవరైనా బాగా మాట్లాడగలిగిన వ్యక్తి బహుశా ఉదాహరణకు మీరు హరికథలు ఎవరైనా హరికథలు చెప్తారా అంటే ఏ తప్పేముంది చెప్పొచ్చుగా హరికలు చెప్పే వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉంటుందా ఉండదు వేల మంది అక్కడ కూర్చున్నా కాళ్ళకు చక్కగా గజ్జలు కట్టుకుని హరిలో రంగహరి అని చెప్పారు ఆయన మొదలెట్టేస్తాడు అంటే ధైర్యం ఉంటుంది ఆయనకు స్టేజ్ ఫేర్ అంటూ ఉండదు ఇప్పుడు నేనేం పాయింట్ చెప్తున్నాను ఇక్కడ క్యాన్ ఆల్వేస్ బి ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్డ్ అంటే అర్థమేమిటి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సార్ నాకు టెన్ బై టెన్ సార్ నా స్కోర్ అని చెప్పని అన్నారు నేను ఇందాకేమన్నాను ఇరవై ఒకటి మార్చి రెండు వేల పదమూడు నాడు మీరు గనక ఆరు బై పది అని మీ స్కోర్ అనుకున్నట్ైతే దాన్ని ఆరును ఏడు చేయండి ఏడును ఎనిమిది చేయండి ఎనిమిది తొమ్మిది చేయండి అభివృద్దిలోకి రండి అని చెప్పి నేను చెప్పా నాకు పది సార్ పది తర్వాత ఇంకేం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి కాదు మీకు టెన్ బై టెన్ గనక ఉన్నట్టయితే మీరు ఈ ప్రపంచంలో ఎంతమందిని విన్నారు ఎన్ని భాషల్లో విన్నారు ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ విన్నారు ఒక లాయర్ మాట్లాడే పద్దతి తెలుసా ఒక మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడే పద్దతి తెలుసా ఒక ఆఫీసర్ మాట్లాడే పద్దతి తెలుసా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ మాట్లాడే పద్దతి తెలుసా అనేకమైన ఇతర వ్యక్తులను మీరు వింటూ ఉన్నప్పుడు ఇన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయని మీకు అవగాహనకు వస్తుంది అప్పుడు మీరు సమయోచితంగా మీ సామర్థ్యాన్ని అభివృద్ది పరుచుకునే సామర్థ్యం ఉంటుంది అనేటువంటి ఏది నేను ఇంకా నేర్చుకుంటాను అనే లర్నింగ్ లవ్ టు లర్న్ అని చెప్పా నేను ఇందాక నేను నేర్చుకుంటాననే భావనతో ఉండండి తప్ప నాకు ఇంకేమీ తెలుసుకోవలసిన అవసరం లేదు నాకు అన్నీ వచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడు ఉండవచ్చు అని చెప్పని కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అంటే నేను ఇందా చెప్పాను ఇప్పుడు ఉదాహరణకి ఆయన మాట్లాడారు రెండు నిమిషాలు మాట్లాడారు అయిపోయింది వారు రిటైర్ అయిపోయారు వెళ్ళిపోయారు అయిపోయింది నెక్స్ట్ మంత్ లో ఒక రిటైర్మెంట్ ఉంది మళ్ళీ మీరు సీనియర్ మీరు మళ్ళీ మాట్లాడాలి అవునా మనం మాట్లాడినట్టు మాట్లాడిస్తాను అని అనుకోవడం ఓ పద్ధతి రెండో పద్ధతి నేను ఎలా మాట్లాడాను బాగుందా చక్కగా మాట్లాడానా ఏమన్నా పదాలు పొరపాటు పడ్డాయా ఏమైనా చెప్పవచ్చు చెప్పానా మర్చిపోయానా నేను ఇతరుల నుంచి తెలుసుకోవటం మనం ఇతరులకు చెప్పటం ఈ రెండింటి ప్రయోజనం వల్ల మనం అభివృద్ధిలోకి రావటం అది ఫీడ్బ్యాక్ యొక్క నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడగలం ఇంకా బాగా మాట్లాడగలగం రిసీవింగ్ ఫీడ్ బ్యాక్ అబౌట్ కమ్యూనికేషన్ అదే పాయింట్ అండి కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ స్పష్టత చాలా స్పష్టత ఉండవలసిన అవసరం ఉంది ఇక్కడ స్పష్టత ఉంటేనే ఇక్కడ స్పష్టత ఉంటుంది ఇక్కడ గనక అయోమయం ఉంటే అయోమయం ఇక్కడ కూడా వస్తుంది కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ నిబద్దత ఎప్పుడైతే అభిమానం ఎప్పుడైతే అనుభవం ఎప్పుడైతే అవకాశం ఎప్పుడైతే ఆత్మీయత ఉందో అప్పుడు ఆ మాటలు అలా పడతాయి గొంతు గాద్గతికమవుతుంది కళ్లు చమరుస్తాయి వినేవాళ్లకు కూడా వినాలనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది కమ్యూనికేషన్ అండ్ క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం అండి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాట తీరు మనల్ని ఆకట్టుకునేలా ఉంటుంది వ్యక్తిత్వం గనక మంచిది కాకపోతే అంటే వీడెప్పుడు ఇంతే మనసులో ఒకటి పైకోటి మృతం మోసకారి నమ్మదగిన వ్యక్తి కాదు అని అనుకుంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మహానటుడైతే తప్ప అలా ఇతరులని ముంచలేడు మోసగించలేడు గాని ఆ వ్యక్తిత్వం ఆ గొంతులో ధ్యాస కనబడుతూ ఉంటుంది అని చెప్పని కమ్యూనికేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇందా చెప్పాను నిరంతరము ఆలోచిస్తూ అభివృద్ది పరుచుకోవటానికి ప్రయత్నం చేయండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన ముఖంలో ఎన్ఎఫ్ఐ కండరాలు ఉన్నాయట ఆ ఎన్ఎఫ్ఐ కండరాలు కలిసి ఏడు వేల భావాలను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాయట సెవెన్ థౌజండ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నవి ఎన్ఫ్ఐ కండరాలు వి డిటర్మైన్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మన భావ సామర్థ్యాల వల్ల క్లారిటీ స్పష్టత పెరుగుతుంది చురుకు పదును చొరవ పెరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి అందరూ మీలానే ఉండరు అందరూ ఒకేలా ఉండరు వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు పద్దతులతో మన భావాలని ప్రకటించవలసినటువంటి అవసరం రావచ్చు ఒక్కొక్కరు విలువలు వేరు వైఖరి వేరు వాళ్ల అభిప్రాయాలు వేరు వాళ్ల భావాలు వేరు అవన్నీ ఒక్కలా మీలా ఉంటాయని చెప్పని మీరు అనుకోమాకండి కమిట్ యువర్ సెల్ఫ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెన్ డూ యూ వాంట్ టు బిగిన్ బహుశా మీరు ఏం చదివారు అంటే బీఏ బీకాన్త్ ఇంటర్మీడియట్ సెవెన్త్ అదంతా నాకు తెలియదు మీ ఇష్టం మన చదువులో అంటే మన విద్యా వ్యవస్థలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు చెప్పబడలేదు అందుకని మనం పట్టించుకోలేదు కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మనించవలసినటువంటి అంశాలు మనం దృష్టి పెడితే నేర్చుకోగలమని మన జీవితంలో మార్పు తీసుకురాగలమని చెప్తారు అందుకని పెద్దలు ఏమంటారంటే యువిల్ ఫైండ్ దట్ యువర్ డెస్టినీ క్యాన్ బి రీ మామూలుగా మనకున్న నమ్మకం ఏంటంటే భగవంతుడు ఒకే ఒకసారి రాసి పంపించాడు దాన్ని ఎవరు మార్చలేరు నీ చేతుల్లో అస్సలు లేదు నువ్వు చేసినా చేయకపోయినా జరిగేది జరక్క మానదు అని చెప్తాం కరెక్టే గౌరవిద్దాం ఆ అభిప్రాయాన్ని కానీ నేను తప్పదలుచుకున్నది ఏమిటంటే ఎప్పుడైతే నీవు ఆలోచనలో స్పష్టత మాటలో ఆత్మీయత చేతల్లో మంచితనాన్ని ప్రవర్తిస్తూ కనబడేలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తించడం మొదలు అప్పుడు నీ అదృష్టాన్ని నీవే రాసుకునే సామర్థ్యానికి వస్తుంది యువర్ డెస్టినీ క్యాన్ బి రీరిటర్న్ నీ విధిని నీవు మళ్లీ తిరగరాసేటువంటి సామర్థ్యానికి వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అయ్యా దీనితో ప్రధానంగా నా ఉపన్యాసం అయిపోయినట్టే లెక్క ఒక్క పది నిమిషాలు కొన్ని వివరాలు మీకు చెప్తే ఐదు పావు కల్లా నేను ముగించే ఇప్పుడు టైం ఎంత ఉందండి ఐదు అయిదు కదా పది నిమిషాల్లో అయిపోతుంది ఆ పది నిమిషాలు కాస్త ఓపిక పట్టండి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా మాటలు కట్టి గట్టి మీద తల అని మన గురిజాడవారు చెప్పినటువంటి మాటలు దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరి ఇప్పుడు నేను ఇంతసేపు మీకు చెప్పాను నేను ది లెక్చర్ అని చెప్పని అడగొచ్చా ఉండండి కాసేపు ఉండండి లైట్లు వేయిద్దాం లైట్లు వేయిద్దామని మీరు అన్నారు నాకు అర్థమైంది ఇంకా ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి నావి అందుకని ఆగమని చెప్పాను నా తెలుసు కదా నేనే తయారు చేశాను కాబట్టి నాకు తెలుసు భషమ్మండి సమయం కాకపోతే భషుం సమయం అయితే శుభం రైట్ వాట్ డు యూ వాంట్ రిమంబర్ వాట్ డూ యూ వాంట్ ఇంప్లిమెంట్ నే చెప్పిన ఈ ఉపన్యాసంలో ఏవి గుర్తుంచుకోదగ్గ అంశాలుగా భావిస్తున్నారు ఏవి అమలుపరచిన అంశాలుగా భావిస్తున్నారనేటువంటి విషయం రాత్రి భోజనమైన తర్వాత ఎనిమిది గంటలకు తెల్లకాయతను తీసుకుని కూర్చోండి వీరైతే నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు కూర్చోండి బహుశా మీకు నచ్చిన పాయింట్ ఆయనకు నచ్చకపోవచ్చు ఈయనకు ఇంకో పాయింట్ నచ్చొచ్చు అదే పాయింట్ నిన్న ఇంకో దృష్టితో చూడొచ్చు అందుకని ఒక నలుగురు నలుగురు కూచుని తెల్లకాతం దగ్గర పెట్టుకుంటే అవును నేను ట్వంటీ ఫస్ట్ మార్చ్ కదా జూన్ కల్లా నేను ఇంప్రూవ్ చేసుకోమన్నారు నేను ఇంటికి వెళ్లి రోజుకో పావు గంట చదువుతాను దానివల్ల భాష ఇదవుతుంది మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడతాను इलास्ता स्वीय क्रमशिश निर्णयाचे व अमल परच तेलीक अस्ताोक रूप लैन राबल्यूडबू डल्यू डाट आर्कआर अने वेट अ పూల బాట అని చెప్పేసుకోండి ఆ వెబ్సైట్కు వెళ్లి సెర్చ్ అని ఉంటుంది పూల బాట అని గనక సెర్చ్ చేసినట్టయితే మీకు ఐదు పుస్తకాలు తెలుగులో రెండు పుస్తకాలు ఇంగ్లీష్లో చిన్న చిన్న పుస్తకాలు అనుకోండి ఈ వ్యక్తిత్వ వికాసానికి Soft ki, ki, time ki, goal ki, attitude साफ्ट स्कि कम्यूनकेशन स्की टाइम मेनेज गोल सैटिंग कि पॉजिटिट्यूडी पनी टापिक बुक्स दी अब क्लारी अदा अंत अड़कान तर मारचिना की ఒక లక్ష యాబై రెండు వేల ఏడు వందల ఎనబై ఏడు మంది నా యొక్క రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ని చూశారని నా యొక్క ఎనిమిది వందల ఉపన్యాసాలు ఆర్కేవ్ డాట్ అదే వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి టాపిక్ మీద నేను ఇచ్చిన ఉపన్యాసాలను ఏడు సార్లు డౌన్లోడ్ చేసుకున్నారని పద్నాలుగు సార్లు దాన్ని చూశారని ఇలా ఏవో స్టాటిస్టిక్స్ అంటే నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత విశ్రాంతి తీసుకోకుండా నేను చేస్తున్న పని పది మందికి ఉపయోగపడేటట్టు ఉండేటట్టు ప్రయత్నిస్తున్నాను అనే విషయం కోసం చెప్తున్నాను నేను మొట్టమొదటి అరంగేటం మొదటిసారి మాట్లాడుతున్నాను మాట్లాడటం గురించి నాకు తెలియదు మీరు నన్ను క్షమించండి అని చెప్పి నేను చెప్పడం లేదు అయ్యా చెప్తా చెప్తా ఇందాక రాసుకోలే రెండే లైన్లు ఆర్కైవ్ పూలబాట అయితే అది వేరు ఇక్కడ రావడానికి కారణం వేరు ఈ వెబ్సైట్ ఇదేనండి ఇందాక మీరు రాసుకున్నదే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ లో ఈ స్పెల్లింగ్ ఒకటి కరెక్ట్ గా రాసుకోండి వేరే స్పెల్లింగ్ కనుక పెడితే నో రిజల్ట్స్ ఫౌండర్ వస్తుంది ప్రొఫెసర్ విశ్వనాథం అని గనక మీరు రాస్తే ఎనిమిది లెక్చర్లు మీకు ఫ్రీగా దొరుకుతాయండి అనేక టాపిక్స్ మీద నేను అనేక చోట్ల అంటే మన ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఇచ్చింది కానీ కాలేజీలలో ఇచ్చినటువంటి ఉపన్యాసాలు గాని ఇవి మీకు ఎనిమిది వందల మీకు ఫ్రీగా దొరుకుతాయండి రాసుకున్నారా ఓకే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని మీరు ఇక్కడ దొరుకుతుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్క్రిప్డ్ అనే వెబ్సైట్ కు వెళ్లి విశ్వం అని గనక వెతికినట్లయితే రెండు వందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీకు అనేక టాపిక్స్ మీద ఉచితంగా దొరుకుతాయి ఇది నా ఇమెయిల్ ఐడి అండి విశ్వం ఇది నా ఫోన్ నంబర్ అండి మీకు ఇదంతా వెతకడం ఎందుకు సార్ మాకు కాస్త తొందరగా కావాలని మీరు అనుకుంటే ఇంటికి వెళ్లాక ఈ ఒక్క లైన్ రాయండి సార్ నేను ఇలా ఇరవై ఒకటవ నాడు నేను మీ ఉపన్యాసం మధ్యాహ్నం విన్నాను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు పంపించండి అని గనక మీరు రాస్తే దీనికి ఒక్క లైన్ రాస్తే చాలు నేను మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తాను క్లియర్ నేను ఏదైనా కనబట్టం లేదండి అంటే చుక్క వంగపల్లి మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర తర్వాత మాట్లాడితే సాధారణంగా నేను ఇంట్లో అందుబాటులో ఉంటాను మాట్లాడతాను 040 2722 జీరో టూ సెవెన్ డబల్ టూ డబల్ ఏ రాసుకున్నారా ఇంకా ఎందు సార్ అదంతా మొత్తం అంతా ఎందుకండి అక్కర్లా ఓకే మీరు కాని మీ పిల్లలు కానీ ఎవరైనా గానీ కావాలనుకుంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి నాకు అభ్యంతరం లేదు మంచి ఎక్కడన్నా ఉంటే వాడుకుని ఆనందాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి నది పుట్టుక గురించి అడగొద్దు అని చెబుతారు ఋషి పుట్టుక గురించి కూడా అడగొద్దని చెప్తారు నది పుట్టిన చోట చాలా సన్నగా పలచగా బలహీనంగా ఉంటుంది అద్భుతంగా తన జీవనయానం కొనసాగించి అనేక వందల నదులు ఉపనదులు సెలవేళ్లు వచ్చి కలిసిన తర్వాత అది రాజమహంద్రి దగ్గర గోదావరి సప్త గోదావరి బ్రహ్మాండమైన సముద్రంలాగా ఎట్లా కనబడుతూ సముద్రంలో కలుస్తుందో ఎలా అయితే సూర్యుడి వేడికి నీటి ఉపరితలం పైనుంచి ఆవిరులై ఆవిరులు మేఘాలై మేఘాలు వర్షిస్తే ఆ వర్షించిన నీరే కొండలపై నుంచి ప్రవహించి మళ్లీ నదులుగా మారి ఈ సృష్టి క్రమం ఉందో అలా మన జీవిత క్రమం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడో నేను ఒక పని చేస్తే అది ఇంకెక్కడో ప్రభావాన్ని కలిగించగలదు అనే సత్యాన్ని ఎందుకంటే ఈ ఊర్లో నీళ్లు ఆవిరైతే ఈ ఊర్లోనే వర్షం పడదండి అది ఇంకే రాష్టంలోనూ పడుతుంది మీరు ఇక్కడ చేసిన మంచి పని మీ పిల్లలకు తరతరాలుగా ఉపయోగపడేటువంటి రక్షించేటువంటి మంచి చక్కని వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని అదృష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి నమ్మకంతో మనస్ఫూర్తిగా అంకిత భావంతో బహుశా మాట్లాడేది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఆలోచించి మనస్పూర్తిగా మాట్లాడి జీవితంలో నా ఉపన్యాసం అయిపోయింది అవునా బాగుందంటే సంతోషం వాడుకోండి ఉపయోగించుకోండి అని చెప్పని చెప్తూ సెలవు శుభం గురించి మనసులో అర్థం చేయలేదు అది వాడుకుంటే వాడుకోండి తప్పకుండా అమ్మమ్మమ్మ ప్లీజ్ నాయన వద్దు రైట్ మీ ఫోటో కూడా పెట్ట నా ఉంటుంది అందులో వెళ్తే అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అందులో వెళ్తే అవునా సో రైట్ సమ్థింగ్ టు యూ రైట్ యూనియన్ లీడర్ గారా చెప్పిందేమన్నా మంచి పనికొచ్చేవో చెప్పానా సమ్మె చేయించాల్సి వచ్చినప్పుడు కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఏంటి గొంతు గట్టిగా ఉంటేనే జనం వింటారు మనం సమ్మె చేద్దామంటే సమ్మె గురించి కాదు కానీ భగవంతుడి దగ్గర సమ్మె చేయాల్సిన అవసరం ఉండదు సమ్మె రాకుండా చేయటానికి ఎందుకండి మనకు అవచెప్పిన పని ప్రభుత్వం జీతాలు ఇస్తున్నట్టు జీతాలు పెంచుతారు ఎలవెన్స్ పెంచుతారు ఏదో జరుగుతుంది కదా అందుకని రా నమస్కారం లైట్లు వేసేయొచ్చండి ఇందాక ఇవి కనబడదు అని కాంట్రాక్ట్ కోసం అని చెప్పాను